జరుగుతున్న చర్చలో భాగంగా ఈరోజు చికిత్సకు చెందిన అంశాన్ని ప్రారంభిస్తున్నాను నేను మీకు మొదటి రోజే చెప్పాను వాగ్భటాచార్యులంటారు జీవితంలో ఎనభై శాతం రోగాలను ప్రతి వ్యక్తి తనకు తానే నయం చేసుకోగలడు నేను మీకు నిన్నటి వరకు చెప్పిన విషయమంతా ఆ ఎనభై శాతానికి చెందినదే దానిలో ఏ ఒక్క విషయానికి సంబంధించి కూడా మీకు ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తి యొక్క సహకారం అవసరమూ అనిపించే అవకాశంలేదు ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ ఎంతో సరళమైనవీ సహజమైనవీ వాటిని అందరూ అనుసరించగలరు ఈరోజు నేను తక్కిన పదిహేను శాతం గురించి మాట్లాడతాను ఏ పదిహేను శాతం అంశాన్ని గురించి ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తుల యొక్క అవసరం ఉందో ఆ భాగాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాను అయితే ఈరోజు వ్యాఖ్యానం పూర్తయిన తరువాత మీకే అనిపిస్తుంది అరే ఈ శాతం కూడా మనం చేసుకోగలిగినదేనేనని వాగ్భటుని ప్రత్యేకతే అది ప్రపంచంలో ప్రతీ వ్యక్తి ఆ ప్రత్యేక పరిజ్ఞానాన్ని పొందగలడు అని వారి విశ్వాసం వారొకచోట వ్రాస్తారు నేనొక్కణ్ణే కాదు భవిష్యత్తులో ఎందరో వాగ్భటులు పుడతారు అని వారంటారు ఎవరైతే తమ శరీరాన్ని సూక్ష్మంగా పరిశీలించగలుగుతారు సూక్ష్మంగా మైక్రోలెవెల్లో వారందరూ ప్రత్యేక పరిజ్ఞానమున్నవారు కావచ్చు ప్రత్యేక పరిజ్ఞానానికి సంబంధించి వారు చెప్పిన ఒక అధ్యాయాన్ని ఈరోజు నేను మీ ముందుంచుతాను ఇలా వారు దాదాపు నలభై అధ్యాయాలు చెప్పారు వాటి నుండి ఒక అధ్యాయం మీద నేనీరోజు మీతో చర్చిస్తాను వాగ్భటులంటారు ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తుల చికిత్స అవసరమున్న రోగాల విషయంలో అంటే దారుణమైన రోగాలు క్యాన్సర్ గాని అర్థరైటిస్ గాని డయాబెటీస్ గాని వాటి విషయంలో వారంటారు భగవంతుడు ప్రకృతి ఇటువంటి తీవ్రమైన రోగాల చికిత్సను కూడా మీకు మీరు చేసుకునే విధమైనటువంటి ఏర్పాటును మీకు ప్రసాదించాయి దీనికి సంబంధించి వారొకచోట వ్రాస్తారు ఈ సమస్త బ్రహ్మాండంలో ఈ మొత్తం ప్రకృతిలో ఎన్నో పదార్థాలు ఒకేసారి వాతపిత్త కఫ మూడు దోషాలను తగ్గించగలిగేవై ఉంటాయి ఒకేసారి ప్రకృతిలో కొన్ని పదార్థాలు మాత్రం వాతపిత్త కఫాలు మూడింటినీ సక్రమంగా ఉంచగలుగుతాయి కొన్ని పదార్థాలు మరికొన్ని పదార్థాలు పిత్తాన్ని చక్కగా ఉంచుతాయి ఇంకొన్ని పదార్థాలు కఫాన్ని చక్కగా ఉంచుతాయి వాతాన్ని సక్రమంగా ఉంచడానికి మీ ఇంట్లో ఉండే పదార్థం తైలం నూనె మీ వంటనూనె మీరు వంటకు ఉపయోగించే నూనె వారంటారు ఈ నూనె మీ వాతాన్ని సమభావంతో ఉంచగలదు సమస్థితిలో ఉంచగలదు వాతాన్ని పెరుగనివ్వదు అయితే వారు ఒకమాటను గట్టిగా చెబుతారు నూనె అంటే శుద్ధమైన నూనె ఇలా శుద్ధమైన తైలము అని వారు మూడున్నర వేల సంవత్సరాల క్రితం వ్రాశారు నేటి పరిభాషలో శుద్ధమైన తైలము అనే పదం యొక్క అర్థాన్ని తీసుకుంటే గానుగనుంచి నేరుగా తీయబడిన తైలం ఏమీ కలపనటువంటి స్వచ్ఛమైన తైలం ఏదైనా మెషీన్తో తీయబడిన కేవలం తైలం అందులో ఏమీ కలపనిది అంటే నాన్ రిఫైన్డ్ తైలం నాన్ రిఫైన్డ్ నూనె మీరు నూనెను తీసుకుంటున్నారు అంటే వాగ్భటును నివేదించేదేమిటంటే మీరు శుద్ధమైన నూనెనే తీసుకోవాలి అంటే రిఫైండ్ నూనెను మీరు వాడకూడదు డబల్ రిఫైండ్ నూనెను తీసుకోకూడదు ఇప్పుడు మీరడుగుతారు ఎందుకు తాగకూడదు డాక్టర్ గారు రిఫైండ్ నూనెను తీసుకోమని డబల్ రిఫైండ్ నూనెను తీసుకోమని చెబుతారు కదా అలా తీసుకుంటేనే గుండె రావు అని చెబుతుంటారు కదా ఈ రిఫైండ్ నూనెను ఎలా రిఫైండ్ చేస్తారో నేను పరిశీలించ చూశాను మీకూ అవకాశం దొరికితే మీరూ చూస్తే మంచిది ఏ నూనెనైనా రిఫైన్ చేయడానికి ఆరు నుంచి ఏడు కెమికల్స్ వాడతారు అదే డబల్ రిఫైన్ చేయడానికి పన్నెండు నుంచి పదమూడు కెమికల్స్ వాడతారు ఆ కెమికల్స్ అన్నీ మనిషిద్వారా ప్రయోగశాలలో తయారు చేయబడ్డవి భగవంతుని ద్వారా తయారు చేయబడిన కెమికల్ ఏదీ నూనెను రిఫైన్ చేయడానికి పనికిరాదు భగవంతుడిచ్చిన అంటే ప్రకృతి సిద్ధమైన దానిని ఆంగ్లంలో ఆర్గానిక్ అంటారు నూనెను శుద్ధి చేయడానికి ఏ ఆర్గానిక్ కెమికల్ కూడా లేదు ప్రపంచంలో ఒక్క కెమికల్ కూడా లేదు నూనెను రిఫైన్ చేయడానికి ఉపయోగించే కెమికల్స్ అన్నీ ఇనార్గానిక్ కెమికల్సే ఈ ఇనార్గానిక్ కెమికల్సే ప్రపంచంలో విషాన్ని తయారుచేస్తాయి వాటి కాంబినేషన్ రానురాను విషతుల్యమే అవుతుంది నేటి సమాజంలో మోడర్నిజం పేరుతో ఆధునికత పేరుతో మీరు జీవితానికి చెందిన పలు రంగాలలో వాడుతున్న ఇనార్గానిక్ కెమికల్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఏ స్థితికి అంటే అవి క్రమక్రమంగా మీ శరీరంలో వాటంతటవే విషాన్ని ఉత్పత్తి చేసే స్థితికి చేరుస్తాయి అందుకే రిఫైన్డ్ ఆయిల్ను డబల్ రిఫైన్డ్ ఆయిల్ను పొరపాటున కూడా తీసుకోకండి వాగ్భటులంటారు జీవితాంతం వాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలంటే జీవితాంతం అన్నిటికంటే సరళమైన చికిత్స తైలంతోటి చేసేదే వారు శుద్ధమైన నూనెను తినమని చెబుతారు శుద్ధమైన నూనె అంటే గానుగనుంచి నేరుగా తీయబడ్డ నూనె ఇప్పుడు మీ మనసులో రెండు ప్రశ్నలు వెంటనే పొడతాయి మొదటిదేమిటంటే శుద్ధమైన నూనె వాసన ఎక్కువగా ఉంటుంది అవును సూటిగా ప్రశ్న ఇక రెండవ ప్రశ్న శుద్ధమైన నూనె జిగురు జిగురుగా ఉంటుంది చిక్కగా ఉంటుంది జిగురుగా ఉంటుంది ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది మేము భారతీయ శాస్త్రజ్ఞులతో ఈ శుద్ధమైన తైలాన్ని పరిశోధింపచేస్తే అంటే దీనిమీద రీసెర్చ్ చేయిస్తే తెలిసినదేమిటంటే నూనెలోని ఆ జిగురుతనమే ఆ నూనె యొక్క ముఖ్యమైన అంశం నూనెలో ఎన్నో ఉంటాయి నేను మీకు మొదటి రోజే చెప్పాను కదా మట్టిలో ఏ విధంగా అయితే మైక్రోన్యూట్రియంట్స్ సిలికాన్ కాల్షియం ఐరన్ కోబాల్ట్ ఇలా ఉంటాయో అలాగే నూనెలో కూడా ఎన్నో ఉంటాయి అలా ప్రతి ఉంటాయి ఈ నూనెలోని ముఖ్యమైన భాగం ఆ జిగురుదనమే ఈ నూనె నుంచి ఆ జిగురుదనాన్ని వేరు చేస్తే గ్రహించినదేమిటంటే అసలు నూనె మిగలలేదు అసలు నూనెను ఎందుకోసం తింటారో అది అందులో లేనేలేదు ఆ అంశమే మటుమాయమైపోయింది ఆ తరువాత ఈ నూనెలో వాసన వస్తూ ఉంది కదా మేము చూసిందేమిటంటే ఆ వాసనయే దాని ప్రోటీన్ కంటెంట్ నూనెలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి మీరు చూశారు కదా ఏ విధంగా అయితే పప్పులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయో పప్పులో ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి భగవంతుడిచ్చిన ప్రకృతి సిద్ధమైన ప్రోటీన్స్ ఈ పప్పుల తరువాత రెండవ స్థానంలో ప్రోటీన్స్ అత్యధికంగా లభించేది నూనెలోనే మీకు నూనెలో ఏ వాసనైతే వస్తుందో ఆ వాసనయే దానిలో ప్రోటీన్ కోసం ఉన్న ఆర్గానిక్ కంటెంట్ నూనెలలో నాలుగైదు రకాల ప్రోటీన్స్ ఉంటాయి మీరు దాని నుండి ఆ వాసనను వేరుచేయడంతోటే దానిలో ఉన్న ప్రోటీన్ అంశం అంతమైపోతుంది ఇప్పుడు వాసన వేరుచేయడంతో దానిలో ఉన్న ప్రోటీన్స్ పోతాయి ఇక దానిలో ఉన్న జిగురును తీసేయడంతో దానిలోని ఫ్యాటీ యాసిడ్స్ పోతాయి ఇక ఈ రెండు పదార్థాలు మాయమైతే అది ఇక నూనె కాదు నీళ్లే ఒకరకంగా అందుకే వాగ్భటాచార్యులు సూత్రాన్ని వ్రాశారు జీవితాంతం మీరు వాతరోగాలకు చికిత్స చేయదలుచుకుంటే ఉత్తమమేమిటంటే మీరు శుద్ధమైన తైలాన్ని తీసుకుంటే మీకు వాతం యొక్క చికిత్స యొక్క అవసరమే ఉండదు నేను మీకు మొట్టమొదటి రోజే చెప్పాను రోగాలలో అత్యధిక శాతం వాతానికి సంబంధించినవే అన్నిటికంటే ఎక్కువ రోగాలు ఈ మోకాళ్ల నొప్పులు నడున్నొప్పి ఎముకల నొప్పులు ఇవన్నీ ఎలాగూ వాతానికి చెందిన రోగాలే అన్నిటికంటే భయంకరమైన వాతరోగం హార్ట్అటాక్ గుండె నొప్పి అన్నిటికంటే భయంకరమైన వాతరోగము పారాలిసిస్ అలాగే వాతానికి చెందిన మరో భయంకరమైన రోగం బ్రెయిన్ డ్యామేజ్ కావడం ఇలా మనమెదుర్కొనే దారుణమైన రోగాలన్నీ వాతం పూర్తిగా తగ్గిపోవడం వల్లగాని లేదు వాతం చెడిపోవడం వల్లగాని కలిగేవే ఆ తరువాత నేను భారతదేశంలో ఈ రిఫైండ్ తైలం ఎప్పటినుంచీ వాడుకలోకి వచ్చింది అన్న అంశాన్ని పరిశీలించడం మొదలుపెట్టాను యాభై ఏళ్ల క్రితం ఎవ్వరికీ రిఫైండ్ తైలమంటే ఏమిటో తెలియదు గత ఇరవై ఇరవై ఐదేళ్లుగా మాత్రమే ఈ రిఫైన్డ్ ఆయిల్ వాడుకలోకి వచ్చింది దేశంలో కొన్ని కంపెనీలు పుట్టుకొచ్చాయి కొన్ని విదేశీ కంపెనీలొచ్చాయి రెండూ కలిసి ఈ రిఫైండ్ ఆయిల్ వ్యవహారాన్ని వాడుకలోకి తెచ్చారు రిఫైండ్ ఆయిల్ ఆ రకంగా మంచిది ఈ రకంగా మంచిది అంటూ ఇప్పుడిది చాలా మంచిది అని వారు చెప్పినా ఎవరూ నమ్మకపోవడంతో వారు డాక్టర్లతో చెప్పించడం మొదలుపెట్టారు ఎంతో పెద్ద పెద్ద డాక్టర్లతో చెప్పించారు కొంతమంది డాక్టర్లు చెబుతూ ఉంటారు కదా ఎప్పుడు రిఫైండ్ తైలాన్నే ఉపయోగించండి ఆ బ్రాండ్ రిఫైండ్ నూనె ఉపయోగించండి ఈ బ్రాండ్ రిఫైండ్ నూనె ఉపయోగించండి ఒకరంటారు సఫోలా మరొకరంటారు సన్ఫ్లవర్ ఇలా చెప్పే డాక్టర్లతో నేను మాట్లాడి చూశాను ముఖ్యంగా ముంబైలోని డాక్టర్లతో వారు ప్రతిసారి ప్రిస్క్రిప్షన్తో పాటుగా సఫోలా నూనె మాత్రమే వాడండి అని చెప్పడం మాత్రం మర్చిపోరు లేదు మరో బ్రాండు నూనె మాత్రమే వాడండి అని చెబుతూ ఉంటారు నేను వారిని అడిగాను డాక్టర్ గారు ఆ తో ఏమిటి మీకు సంబంధం మీరు ప్రతి పేషెంట్ తోటి సఫోలా నూనె మాత్రమే వాడండి అని చెబుతూ ఉంటారే నువ్వుల నూనె మాత్రమే వాడండి అని చెప్పరే కొబ్బరి నూనె మాత్రమే వాడండి అని చెప్పరే వేరుశనగ నూనె మాత్రమే వాడండి అని చెప్పరే ఈ సఫోలా నూనె ఎక్కడ నుంచి వచ్చింది మన దగ్గర నువ్వులనూనె ఉంటుంది కొబ్బరి నూనె ఉంటుంది వేరుశనగ నూనె ఉంటుంది కాని ఈ సఫోలా నూనె విషయమేమిటి దీనికి సమాధానంగా ఆ డాక్టర్ గారు మాత్రం చెప్పరు కాని ఆయన భార్య చెబుతుంది ఆ సఫోలా ఆయన వస్తాడు కదా ఆయన ఒకసారి రెఫ్రిజిరేటర్ తీసుకువస్తాడు మరోసారి టెలివిజన్ తీసుకువస్తాడు ఒకసారి డాక్టర్ గారిని నన్నో కలిపి నేపాల్ యాత్ర చేయిస్తాడు మరోసారి నేను మా కుటుంబము పిల్లలతో సహా ఆఫ్రికన్ సఫారీ చూపిస్తాడు ఇది మొత్తం తతంగం కాబట్టి ఒక విధమైన కిక్బ్యాక్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో డాక్టర్ గారికి లభిస్తూ ఉంది అందుకే డాక్టర్ గారు మీరు సఫోల వాడండి అని చెబుతూ ఉంటారు ఈ సఫోల మేము లాబొరేటరీలో టెస్ట్ చేసి చూశాం రకరకాల బ్రాండ్స్కి చెందిన సన్ఫ్లవర్ ఆయిల్ను కూడా లాబొరేటరీలో టెస్ట్ చేసి చూశాం ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్కి చెందిన ఎంతోమంది డాక్టర్లు దీనిపై ఆసక్తి చూపించారు ఇదేదో గంభీరమైన విషయమే కదా దీనిలోని నిజానిజాలు తెలియాలి అని ఆ రీసెర్చ్ చేసి వారు బయటపెట్టిన విషయాలు నిజానికి చాలా విస్తారమైనవి వాటిమీద మాట్లాడాలంటే నెలల తరబడి మాట్లాడవచ్చు కాని ఒక్క మాటలో వాటి ఫలితాన్ని చెప్పాలంటే వాటి సారాంశాన్ని ఒక్కమాటలో మీకు చెబుతున్నాను నూనె నుంచి దాని వాసన ఎప్పుడైతే తీసివేయబడిందో అలాగే దానిలోని జిగురు ఎప్పుడైతే తీసివేయబడిందో దానిలో ఉన్న విలువైన అంశాలన్నీ కూడా ఆ నూనె కోల్పోతుంది ఇక డబల్ రిఫైండ్లో అయితే మిగిలేదేమీ ఉండదు డబల్ రిఫైండ్ అనేది కేవలం ఒక డొల్ల అందులో అసలేమీ లేదు మీరు దానిని తీసుకుంటే నూనె ద్వారా మీ శరీరానికి ఏదైతే అందాలో అది ఏదీ అందదు అడగవచ్చు మీరడగవచ్చు అసలింతకీ నూనె ద్వారా మన శరీరానికి అందేదేమిటి అని నేను మళ్లీ మళ్లీ మీ దృష్టికి తీసుకువస్తున్నాను హెచ్డిఎల్ హైడెన్సిటీ లిపోప్రోటీన్ ఇది నూనెల నుంచే మీ శరీరానికి లభిస్తుంది నిజానికది తయారయ్యేది లివర్లో అయితే నూనె తిన్నప్పుడే మీరు తినకపోతే అది తయారు కాదు కాబట్టి మీరు శుద్ధమైన నూనెను తీసుకుంటే మీ లివర్ సహకారంతో మీ శరీరంలో HDL ఎక్కువ మోతాదులో ఉత్పన్నమవుతుంది నేటి రీసెర్చ్ ప్రకారం ఈ హెచ్డీఎల్ మాత్రమే వాతాన్ని కంట్రోల్ చేయగలిగేది హెచ్డీఎల్ మాత్రమే కనుక ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతున్న ఈ హెచ్డీఎల్ మూడున్నర వేల సంవత్సరాల క్రితం వాగ్భటుని పరిశోధనల ఫలితంగా తెలిసిన విషయం ఒకటే మీరు శుద్ధమైన నూనెను తీసుకుంటే మీలో హెచ్డీఎల్ తగుమోతాదులో ఉంటుంది హెచ్డీఎల్ తగిన విధంగా ఉంటే మీకు జీవితంలో ఎప్పుడూ హార్ట్అటాక్ రాదు మీరు నిశ్చింతగా జీవితాంతం గడపవచ్చు మరొక ముఖ్య విషయం ఈ ఉద్యమంలో పాల్గొంటున్న కొందరు మిత్రులపై నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి చూశాను ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో మా మిత్రులు కొందరున్నారు నేను వారితో బాబు మీరు చికిత్స చేయించుకోవాలనుకుంటే వాగ్భటుని చికిత్సను అనుసరించండి వారు సరేనన్నారు మీరు డాక్టర్ని సంప్రదించడం ఆపండి అన్నాను సరే ఆపుతామన్నారు వారు ఇలా మా మిత్రులలో కొలెస్ట్రాల్ సమస్య అత్యధికంగా ఉన్నవారు ట్రైగ్లిసరైడ్ సమస్య అత్యధికంగా ఉన్నవారు హైబీపీ సమస్య అత్యధికంగా ఉన్నవారు అటువంటి మిత్రులను కొందరిని సేకరించడం జరిగింది ఈ ప్రయోగాన్ని ఛత్తీస్గఢ్లోనే ఎందుకు చేశానంటే భారతదేశంలో కేవలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రమే పరిశుద్ధమైన తైలం ఈరోజుకీ లభిస్తుంది ప్రతి గ్రామంలోనూ నూనె తీసే గానుగలున్నాయి దానితో నూనె తేలికగా లభిస్తుంది అలాగే నువ్వులు కూడా విస్తారంగా లభిస్తాయి వేరుశనగ కూడా విస్తారంగా దొరుకుతుంది అందుకే అక్కడ ఈ ప్రయోగం చేయడం జరిగింది ఇలా మేము గత మూడు మూడున్నరేళ్లుగా చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఆ పని కొనసాగుతూ ఉంది ఇంకా ఆపలేదు అలా మేము అందరిచేత ఈ రిఫైండ్ డబల్ రిఫైన్డు ఆపివేసి ఈ పరిశుద్ధమైన నూనెను వాడడం మొదలుపెట్టించాం ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటంటే మేము వారిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి మూడేళ్ల క్రితం వారిపై చేసిన పరీక్షల రిపోర్ట్లను చూపెడితే చూడండి వారి కొలెస్ట్రాల్ లెవెల్ ఇంతుంది ట్రైగ్లిసరైడ్ లెవెల్ ఇంతుంది ఈ లెవెల్ ఇంతుంది ఈ లెవెల్ ఇంతుంది అని చూపెడితే ఆ రిపోర్ట్ చూసిన అంటారు ఈ స్థాయిలో ఇవి ఉన్నవారు ఎనిమిది పది రోజులను మించి బ్రతికే ఉండలేరు ఖచ్చితంగా హార్ట్అటాక్ వచ్చి చనిపోతారు ఇంతకీ మీరెలా బ్రతికున్నారు అని డాక్టర్ గారు అడిగినప్పుడు వారి ప్రస్తుత రిపోర్ట్ని చూపెడితే వారు ఇప్పటి రిపోర్ట్ను చూసి ఇదొక మిరకిల్ అంటారు అక్కడ మిరకిల్ ఏమీ లేదు విచిత్రం విచిత్రమేమీ లేదు వారు పరిశుద్ధమైన నూనెను తిన్నారు దానితో ఆ నూనెలోని అంశాలన్నీ పరిపూర్ణంగా వారి శరీరానికి లభించాయి అందుకే వారిలో ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ తగ్గాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే విఎల్డీఎల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గాయి వారి హెచ్ చాలా వేగంగా పెరిగింది ్లడ్ప్రెషర్ బాగా తగ్గింది హార్ట్అటాక్ వచ్చే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయాయి ఇప్పుడు ఈ రంగంలో ఎంత పనిచేసిన తరువాత నాకు ఇప్పుడు ఎంత విశ్వాసం కలిగిందంటే వారిలో ఇద్దరికైతే హార్ట్లో దారుణమైన బ్లాకేజెస్ ఉండేవి ఇప్పుడు చెక్ చేయిస్తే ఆ బ్లాకేజెస్ కూడా ఉండవు రిపోర్ట్ ఇలా రావడంతో నేను వాగ్భటాచార్యులది చూసి గతానికి చెందిన పై కూడా దృష్టి సారించాను మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల కృతం మన ఇళ్లలో ఎన్నో వంటకాల కోసం ఎంతో నూనెను వాడుతూ ఉండేవారు నూనెతో పాటుగా నెయ్యిని అత్యధికంగా ఉపయోగిస్తూ ఉండేవారు నూనెను నెయ్యిని ఒకే కేటగిరీకి చెందినవిగా భావిస్తే అంటే ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం నిజానికి ఆయుర్వేద విజ్ఞానం ప్రకారం నూనె నెయ్యి వేరువేరు కేటగిరీలకు చెందినవి అయితే అవి రెండూ ఒకే కేటగిరీకి చెందినవిగా భావిస్తే మనం ఎన్నిసార్లు నెయ్యిను ఉపయోగించేవాళ్లం ఇళ్లలో పాయసం చేసినా హల్వా చేసినా నెయ్యి లేకుండా చేసేవారే కారు పప్పులో నెయ్యిన వాడేవారు రొట్టెలలో నెయ్యిన వాడేవారు కూరలలో నెయ్యిన వాడేవారు రకరకాల కూరలు నూనెలో తయారు చేసేవారు మీరొక్కసారి ఊహించండి ఎన్ని చోట్ల నెయ్యి నెయ్యి నెయ్యి ఎన్ని చోట్ల నూనె నూనె నూనె అటువంటిది నలభై ఏళ్ల క్రితం నా చెవులతో అయితే నేను వినలేదు నేను మా నాన్నగారిని అడుగుతూ ఉంటాను మీ కాలంలో హార్ట్అటాక్లు ఎంతమందికి వస్తూ ఉండేవి అని మా నాన్నగారంటారు మన కుటుంబంలో అయితే ఒక్కరికి రాలేదు బహుశా మీరు నలభై ఏళ్ల క్రితం మీ కుటుంబాల విషయం కూడా గమనిస్తే ఒక్కరికి కూడా హార్ట్అటాక్ రాలేదని తెలుసుకుంటారు మనం మన రోజువారీ జీవితంలో అంతగా నూనెలు నెయ్యి వాడినా కూడా హార్ట్అటాక్ రాకపోతే మరి గత పది పన్నెండేళ్లుగా మనలో ఏ మార్పు వచ్చినందుకు ఇంతగా హార్ట్అటాక్లు వస్తున్నాయి మొన్న నాతో ఎవరో చెప్పారు పదిహేడేళ్ల పిల్లవాడు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు ఇక్కడ చెన్నైలో అపోలోలోనో ఎక్కడో ఇప్పుడు పదిహేడేళ్ల వయసులో మీకు బైపాస్ చేయవలసి వస్తుందంటే ఎంజియోప్లాస్టీ చేయవలసి వస్తుందంటే ఎంత బాధాకరమైన విషయం ఎన్నో రోజుల పరిశీలన తరువాత తేలిన విషయం ఏమిటంటే ఇటువంటి బాధాకరమైన పరిస్థితికి కారణం రిఫైన్డ్ ఆయిల్సే డబల్ రిఫైన్డ్ ఆయిల్సే కనుక వాగ్భటుని సూత్రాన్ని నేను మీకు విన్నవిస్తున్నాను మీరు జీవితాంతం వాతరోగాల నుంచి దూరంగా ఉండాలంటే శుద్ధమైన నూనె తీసుకోండి శుద్ధమైన నూనెను వాడండి ఇప్పుడు వెంటనే మీనుంచి కదిలే మరో ప్రశ్న మరి చెన్నైలో అది దొరకదు కదా ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువంటూ ఏమీ లేదు అర్థశాస్త్రం చెబుతుంది మీరు డిమాండ్ను ముందుంచండి సప్లై అదే జరుగుతుంది రిఫైన్డ్ ఇంకా డబల్ రిఫైండ్ నూనెలు దొరుకుతున్నాయంటే శుద్ధమైన నూనె కూడా ఇక్కడే తప్పకుండా దొరుకుతుంది ఇక్కడ కూర్చున్న వారందరూ మేమి రోజునుంచి శుద్ధమైన నూనెనే తీసుకుంటాము అని దృఢంగా సంకల్పించుకుంటే రేపటి నుంచి చూడండి ఇక్కడ ఎన్నో ఆయిల్మిల్స్ మొదలవుతాయి నూనె తీసే మెషీన్లు మొదలవుతాయి ఇప్పుడు గానుకను మొదలు పెట్టడం చాలా తేలికైన విషయం ఒకప్పుడు గానుగను ప్రారంభించాలంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం ఇప్పుడు కేవలం ఇరవై ఇరవై ఐదు వేలలోనే ఒక చిన్న మెషిన్ వస్తుంది ఆ మెషిన్ ద్వారానే అన్ని నూనెలను మనం తీయవచ్చు వేరువేరు మెషిన్లను పెట్టుకోవలసిన పనిలేదు మీరు కావాలంటే గానుగనే పెట్టుకోవచ్చు పద్దెనిమిది ఇరవై వేలలో వచ్చేస్తుంది ఎద్దుతో నడిచే గానుగ ఇప్పుడది పెద్దగా ఖర్చుతో కూడుకున్నదేమీ కాదు చాలా తేలికగా దాని నుంచి నూనె వస్తుంది అందుకే మీరు శుద్ధమైన నూనెను తీసుకోవడం మొదలుపెట్టండి రీసెర్చ్ ద్వారా తెలిసిన నిజాలను నేను మీకు చెబుతున్నాను నూనెలో జిగురు ఎంత ఎక్కువగా ఉంటే ఆ నూనె మీకు అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది నూనెలో వాసన ఎంత ఎక్కువగా ఉంటే ఆ నూనె మీకు అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది నువ్వుల నూనెను గురించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి చెందిన డాక్టర్లందరూ రీసెర్చ్ చేసి చెప్పేదేమిటంటే నువ్వుల నూనె డబ్బాను మొక్కుదగ్గర ఉంచుకోవడంతోటే కన్నీళ్లు రాలేదు అంటే ఆ నూనె నకిలీది అనర్థం దాని నుంచి ఎంత ఘాటైన వాసన వస్తుందంటే ఇక కళ్ళూ మొక్క కారడం మొదలైపోతాయి అప్పుడే అది శుద్ధమైనది అనడానికి గ్యారంటీ కాబట్టి మీరీ విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకోండి వాతరోగాలకు జీవితాంతం చికిత్స చేసుకోవాలంటే అందులో ముఖ్యంగా ఉపయోగపడేది నూనెలు మాత్రమే ఇక నూనెను ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది మీకెలాగూ తెలుసు ఆ విషయంలో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు కూరలలో ఎంత నూనె వాడాలి పప్పులో ఇంకా ఇతర వంటకాలలో ఎంత మోతాదులో నూనెను వాడాలన్నది మీకెలాగూ తెలుసు నేను గమనించాను మన భారతదేశంలో తిథుల ప్రకారం అనేక పండుగలు పబ్బాలు జరుగుతూ ఉంటాయి రకరకాల పండుగలు పబ్బాలలో పలు రకాల పిండివంటలు వండుకోవడం ఆనవాయితీగా వస్తోంది నేను గమనించాను కొన్ని ప్రత్యేకమైన పండుగలలో ఒక ప్రత్యేకమైన నూనెను ఉపయోగిస్తున్నారు మరికొన్ని ప్రత్యేకమైన పండుగలలో మరొక ప్రత్యేకమైన నూనెను ఉపయోగిస్తున్నారు దాని వెనుక ఎంతో గొప్ప సైన్స్ ఉంది చాలా గొప్ప సైన్స్ ఉంది ఎంతో గొప్ప విజ్ఞానం ఆ విజ్ఞానమేమిటంటే ఇప్పుడు ఉదాహరణకు హోలీ దగ్గరలో వచ్చే పండుగలు చైత్రమాసంలో వచ్చే పండుగలు ఫల్గుణములలో వచ్చే పండుగలు ఫల్గుణము చైత్రమాసాలలో వచ్చే పండుగలలో ఏ ఏ పిండివంటకాలను తయారుచేస్తున్నారో మీరు వాటిని జాగ్రత్తగా గమనించి చూస్తే అవి ఆయా కాలానికి అత్యంత అనువైన వంటకాలై ఉంటాయి అలాగే దీపావళికి దగ్గరలో వచ్చే పండుగలలో ఎటువంటి ప్రత్యేకమైన పిండి వంటకాలు చేస్తున్నారో వాటి వెనుక ఎంతో లోతైన విజ్ఞానముంది ఎప్పుడైనా అవకాశం లభిస్తే ఈ ఒక్క విషయం మీదే చెబుతాను రకరకాల పండుగలలో మనం వండుకునే పిండి మన శరీరంపై ఎటువంటి సత్ప్రభావాన్ని చూపిస్తాయి అనాంశం మీద మన ఋషులు మునులు ఎంతో జాగ్రత్తగా మన శరీరంలో రకరకాల ఋతువులలో ఏ ఏ అంశాలు ప్రకోపిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని పరిశోధించారు అంటే వేసవి కాలంలో మన శరీరంలో ఏవేవి ప్రకోపిస్తూ ఉంటాయి వర్షాకాలంలో మన శరీరంలో ఏవేవి ప్రకోపిస్తూ ఉంటాయి చలికాలంలో మన శరీరంలో ప్రకోపించేవేమిటి ప్రకోపించడమంటే వాతపిత్త కఫాలు ఈ మూడింటిలో ఆయా దోషాలను శాంతిపరచడానికి ప్రకృతి మనకు ఏయే ఏ పదార్థాలనిచ్చిందో ఆ పదార్థాలనే ఆ సందర్భంగా చేసే వంటకాలలో వాడారు ఇప్పుడు మీకు ఇదే విషయాన్ని మరికొంత స్పష్టం చేస్తాను ఇది కొద్దిగా అవ్యక్తంగా అనిపిస్తూ ఉంది మరింత వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తాను చలికాలంలో ఉన్న పండుగలలో మీరు చేసుకునే వంటకాలలో భుజించే పదార్థాల మోతాదు అత్యధికంగా ఉంటుంది దానిని బట్టి ప్రిపరేషన్ చేస్తారు ఇప్పుడు నువ్వులు తింటున్నారనుకోండి చలికాలంలో అత్యధికంగా నువ్వులు తింటారు నువ్వులతో రకరకాల వంటకాలు తయారుచేస్తారు మీరు గుజరాత్లో చూస్తే అడదియా అన్న పిండివంటకాన్ని తయారుచేస్తారు అడదియా ప్రపంచంలో బహుశా దీన్ని మించిన పిండివంటకం మరొకటి లేదేమో మినప్పప్పుతో దాన్ని తయారుచేస్తారు అలాగే రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు అయితే ఈ అన్నిటినీ పరిశీలించి చూస్తే ఇవన్నీ భారీ బరువైనవి వీటిలో గురుత్వశక్తి ఎక్కువ ఉంది వాగ్భటులు ఒక పదాన్ని ఉపయోగించారు గురుత్వమున్న పదార్థాలు అంటే భారీగా ఉండే పదార్థాలు తేలికగా నెమ్మది నెమ్మదిగా అరుగుతాయి మినపప్పుతో చేసిన అడదయ్యా అయితే తేలికగా అరగదు అలాగే నువ్వులతో చేసేవి కూడా తేలికగా అరగవు అయితే మనం ఏ రోజుల్లో వీటిని తింటున్నామో ఆ రోజుల్లో తేలికగా పదార్థాలను తీసుకోవడమే మంచిది క్రమక్రమంగా అరిగే పదార్థాలు నెమ్మదిగా పదార్థాలు ఎందుకు ఇది చలికాలం చలికాలంలో శరీరంలో పిత్తము కొద్దిగా తక్కువగా ఉంటుంది వాతం ఎక్కువగా ఉంటుంది కఫం అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది చలికాలంలో ఇప్పుడు కఫం ఎక్కువగా ఉంది అంటే దాని ప్రభావం నేరుగా జఠరాగ్నిపై పడుతుంది ఈ కఫం యొక్క ప్రభావం వల్ల జఠరాగ్ని కొద్దిగా మందగిస్తుంది కొద్దిగా వేసవికాలంలో అది ఎంతగా ప్రజ్వలిస్తూ ఉంటుందో అంతగా ఉండదు మీ జఠరాగ్ని మందగించి ఉంటే కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటే మీరు తీసుకునే ఆహారం కూడా నిదానంగా అరిగేదై ఉండాలి జఠరాగ్ని యొక్క వేగం దానికి సరిపడే విధంగా మీరిలా అర్థం చేసుకోవచ్చు జఠరాగ్ని యొక్క వేగం తక్కువగా ఉంటే అది పదార్థం కూడా నెమ్మదిగా ఉంటే మంచిది అందుకే ఎంతో ఆలోచించి ఇవి నిశ్చయించారు చలికాలంలో నువ్వులు తినాలి చలికాలంలో వేరుశెనగ తినాలి చలికాలంలో బెల్లం ఎక్కువగా తింటారు చలికాలంలో నెయ్యి అత్యధికంగా తీసుకుంటారు మీరు తరచుగా వైద్యుల దగ్గర విని ఉంటారు మీరు ఆరోగ్యాన్ని సరిచేసుకోవాలంటే ఈరోజులే అందుకు తగినవి అంటే అన్నీ కడుపునిండా తినాలి భగవంతుడుకూడా ఈ రోజుల్లో అన్ని పదార్థాలను పరిపూర్ణంగా ఇస్తాడు నువ్వులు వచ్చేది ఈ నెలల్లోనే వేరుశనగ వచ్చేది ఈ నెలల్లోనే శనగలూ కొత్తగా వచ్చేది ఈ నెలల్లోనే అందుకే బాగా తిండి తినడానికి ఈ చలికాలమే అనువైనదిగా భావించబడుతూ ఉంటుంది ఆ మంచి తిండి కూడా గురుత్వం కలిగినది గురుత్వం కలిగినది అంటే నెమ్మది నెమ్మదిగా పచనమయ్యేది ఇలా ఎంతో గొప్పగా మేళవించి మన పూర్వీకులు ఈ వంటకాలను మన పండుగలతో జోడించారు వేసవికాలంలో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది వేసవికాలంలో మీ పైత్యం ప్రకోపించి ఉంటుంది అగ్ని తీవ్రంగా ఉంటుంది అందుకే త్వరగా అరిగే పదార్థాలను మీరు తీసుకోవాలి అదే వర్షాకాలంలో సమంగా ఉంటాయి పైత్యం బాగా తక్కువగా ఉంటుంది అందుకే వర్షాకాలంలో చాలా తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతారు ఎందుకంటే ఆ కాలంలో పిత్తం చాలా తక్కువగా ఉంటుంది చాలా చాలాసార్లైతే వర్షాకాలంలో ఒక పూటే తింటే మంచిది అని చెబుతూ ఉంటారు ఇక జైన సమాజానికి చెందిన వారికైతే ఎలాగూ తెలుసు వర్షాకాలం ఆహారంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎందుకు ఏ ఆహార పదార్థాల్లో నీరు ఎక్కువగా ఉంటుందో అటువంటి ఆహార పదార్థాలను మీరు తీసుకోకూడదు ఎందుకంటే శరీరంలోనే నీరు అప్పటికే ఎక్కువగా ఉంటుంది ప్రకృతి ననుసరించే శరీరం పనిచేస్తూ ఉంటుంది అందుకే వర్షాకాలంలో జైన సంతులు మహాత్ములు చెబుతూ ఉంటారు పచ్చటి ఆకు కూరలను తినకండి పచ్చటి కాయగూరలను తినకండి వగైరా వగైరా ఎందుకంటే పచ్చటి ఆకులతో కూడిన కాయగూరలన్నిటిలోనూ నీరు పుష్కలంగా ఉంటుంది వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల అప్పటికే శరీరంలో నీరు ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీరు ఎక్కువ నీటి ప్రభావానికి లోనవుతారు నీరు ఎక్కువగా ఉంటేకూడా మంచిది కాదు నీరు తక్కువైనా మంచిది కాదు అందుకే సాధువులూ సంతులూ చెప్పేదికూడా విజ్ఞానశాస్త్రానికి చెందిన విషయాలనే చెబుతారు అయితే తేడా అల్లా మన మనసులో ఎందుకూ అన్న ప్రశ్న బాగా చొచ్చుకుపోయుంది అందుకే ఎందుకూ అన్న ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం లభించనంతవరకు ఎవ్వరూ ఆ మాటను వినరూ పాటించరు కనుక మన దేశంలో వాగ్భటుని అనుసరించి వాతం యొక్క చికిత్స సక్రమంగా జరగాలి అంటే శుద్ధమైనటువంటి తేలాన్ని తీసుకోవాలి ఇది ఒక సూత్రం రెండవ సూత్రం వారంటారు పిత్తం యొక్క చికిత్స కోసం మీ పిత్తం జీవితాంతం సక్రమంగా ఉండాలంటే మీకు పైత్యానికి చెందిన సమస్యలేవీ తల ఎత్తకుండా ఉండాలంటే అంటారు దేశవాళి ఆవుల నెయ్యిని తీసుకోండి పిత్తాన్ని జీవితాంతం సమంగా ఉంచుకోవడానికి వారు అత్యుత్తమమైనదిగా చెప్పినదంటూ ఒక పదార్థమేదైనా ఉంటే నిజానికి వారెన్నో వందల పదార్థాలు చెప్పారు వాటిలో అత్యుత్తమమైనదిగా వారు చెప్పినటువంటి పదార్థం అత్యున్నతమైన శ్రేణిలో పరిగణించబడే పదార్థం నెయ్యి నెయ్యి అంటే ఆవు నెయ్యి గేదె నెయ్యి గురించి కూడా వారు చెప్పారు అయితే వారన్నారు అది ఒక ప్రత్యేకమైన కేటగిరీకి చెందిన వారికి మాత్రమే సరిపడుతుంది వారు కుస్తీపట్లు పట్టేవారు కుస్తీపట్లు పట్టేవారంటే పహిల్వాన్లు దండీలు బస్కీలు తీసేవారు ఆ బరువైనది తిప్పేవారు వారి విషయంలో మాత్రం వాగ్బటులున్నారు వారు ఆవు నెయ్యి ఎప్పుడూ తీసుకోకూడదు వారు గేదె నెయ్యను మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే వారు తయారు కావలసినదే గేదెలలాగా మీకోసం మాత్రం కాదు మీరు మంచి గృహస్థులు మీరు కుస్తీపట్లు పట్టవలసిన అవసరం లేదు మీరు పహిల్వాన్లు కాదు మీరేమీ దండీలు బస్కీలు చేయరు మీరు రేసులు గెలవవలసిందంటూ ఏమీ లేదు మీరు మీ జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి కాబట్టి మీకు సరిపడేది ఆవు నెయ్యి మాత్రమే ఇక పహిల్వాన్లు కుస్తీపట్లు పట్టేవారు వ్యాయామశాలలో ముగ్ధరాన్ని తిప్పేవారు దండీలు బస్కీలు తీసేవారు వగైరా వగైరా వారికి సరిపడేది మాత్రం గేదెనెయ్యి వాగ్భటులంటారు వారు ఒకవేళ ఆవునెయ్యి తింటే మాత్రం రోగ్రస్తులవుతారు అలాగే మీరు గేదెనెయ్యి తీసుకుంటే మీకు ఇబ్బందులొస్తాయి కాబట్టి జీవితాంతం మీ పిత్తం సక్రమంగా ఉండాలంటే పిత్తప్రకోపం వల్ల వచ్చే రోగాలేవీ మీకు రాకుండా ఉండాలంటే మీరు ఆవు ఆవునెయ్యిని తీసుకోవాలి ఇక వారు చెప్పే మూడవ విషయం కఫం కఫాన్ని జీవితాంతం శాంతంగా ఉంచాలంటే సమంగా ఉంచాలంటే శమింపజేసి ఉండాలంటే వారు చెప్పే అత్యుత్తమమైన పదార్థం నిజానికి వారు వందల చెప్పారు వాటిలో నేను అత్యుత్తమమైనదిగా వారు చెప్పినది మీకు చెబుతున్నాను కఫాన్ని శాంతింపచేయడంలో మొదటి స్థానంలో ఉండే పదార్థం బెల్లం ఇంకా ఆబ్లిక్ చేసి వారు మరొక పదార్థాన్ని సూచించారు తేనె వారంటారు తేనె తినగలిగిన వారు తేనె తినండి తేనె తినలేనివారు బెల్లం తినండి ఇప్పుడు మీలో జైన సిద్ధాంతాలను అనుసరించేవారికోసం బెల్లం జైన సిద్ధాంతాల్ని అనుసరించని వారు తేనె తీసుకోవచ్చు కాబట్టి మూడు పదార్థాలను గురించి నేను మీకు చెబుతున్నాను మొదటి పదార్థం శుద్ధమైన నూనె రెండవది ఆవు నెయ్యి మూడవది బెల్లం వెనక నుంచి మొదలు బెల్లం మీ కఫాన్ని ఎలా శాంతింపజేస్తుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి చెందిన విషయాలు కొన్ని దీనికి సంబంధించినవి మీ ముందుంచుతాను కఫం ఎప్పుడు ప్రకోపించినా కఫం చెడిపోయినప్పుడల్లా శరీరంలో ఒక తత్వం పూర్తిగా లోపిస్తుంది అది ఫాస్ఫరస్ అది ఒక కెమికల్ ఫాస్ఫరస్ కఫతత్వం తేడా చేసినప్పుడల్లా మీ శరీరంలో ఫాస్ఫరస్ తగ్గింది అని మీరు గుర్తించవచ్చు ఈ ఫాస్ఫరస్కే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఆర్సెనిక్ ఆర్సెనిక్ నిజానికి శరీరంలో లేకపోతేనే మంచిది ఎందుకంటే అది విషం అయితే చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు మాత్రం అది ఫాస్ఫరస్కు శక్తినిస్తుంది ఫాస్ఫరస్కు కాంప్లిమెంటరీ అయినది ఆర్సెనిక్ ఇది కెమిస్ట్రీకి చెందిన విషయం మీరిది గుర్తుపెట్టుకోండి మీ శరీరంలో కఫం పెరిగింది అంటే ఫాస్ఫరస్ తగ్గింది అనర్థం మరి వాగ్భటులు ఎంత ఇంటెలిజెన్సీతో చెప్పారో చూడండి బెల్లం తినమని మేము బెల్లాన్ని లాబొరేటరీలో టెస్ట్ చేసి చూస్తే అందులో అత్యధికంగా ఫాస్ఫరసే ఉంది బెల్లంలో చాలా ఎక్కువగా ఫాస్ఫరస్ ఉంది నిజానికి దాంట్లో కొద్ది మోతాదులో ఆర్సని కూడా ఉంది కానీ ఎక్కువగా మాత్రం ఫాస్ఫరస్ ఉంది ఇంతకీ ఈ బెల్లం దేనితో తయారైంది చెరకురసంతో చెరకురసాన్ని టెస్ట్ చేసి చూస్తే చెరకురసంలో ఫాస్ఫరస్ ఉన్నది కానీ తక్కువగా ఉంది అదే బెల్లంలో మాత్రం ఎక్కువగా ఉంది చెరకురసంలో ఉన్న ఫాస్ఫరస్ కంటే బెల్లంలో ఉన్న ఫాస్ఫరస్ ఎక్కువ ఇంతకీ మనం చేసినదేమిటి చెరకురసాన్ని వేడిచేశాం అలా వేడి చేయడంతో చెరకురసంలో ఉన్న ఫాస్ఫరస్ తగ్గక పోగా పెరిగింది ఇది ఏమీ అద్భుత విజ్ఞానమో అర్థం కాదు వాగ్భటులు చెరకురసం త్రాగమని అనలేదు బెల్లం తినమని అన్నారు వారు చెరకురసం అని కూడా అని ఉండవచ్చు ఎందుకంటే ఫాస్ఫరస్ దానిలో కూడా ఉంది కాని చెరకురసం కంటే అధిక మోతాదులో ఫాస్ఫరస్ బెల్లంలో ఉంది అది అరగడానికి ఎక్కువగా అనువుగా ఉంటుంది ఈ బెల్లం ఎంతటి అద్భుతమైన పదార్థమంటే దీనిని ఒక్కరోజు వయసున్న చంటి బిడ్డకు కూడా తినిపించవచ్చు ఒక్కరోజు వయసున్న బిడ్డకు కూడా ఈరోజు ఉదయం బిడ్డ పుట్టింది అంటే సాయంత్రం మీరు బెల్లం తినిపించవచ్చు ఇలా మీరు మనకు అందుబాటులో ఉన్న ఎన్నో విలువైన వస్తువుల మధ్యలో ఉన్నారు వాగ్భటులు వాటిలోనుంచి ఒకటి ఎన్నుకుని మీకిస్తున్నారు దీన్ని ఉపయోగించుకోమని ఇప్పుడు ఈ బెల్లం తయారు కావడానికి ముందు మరొక పదార్థం తయారవుతుంది దానిని మరాఠీలో కాకవీ అంటారు అంటారు రాజస్థాన్లో దానిని రాబ్ అంటారు వారంటారు మీ దగ్గర బెల్లము బెల్లం నీరు రెండింటి మధ్య ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటే బెల్లం నీరునే ఎంచుకోండి అది బెల్లం కంటే మంచిది ఇలా తెలియడంతో మేమా బెల్లం నీరును చేయించి దానిని ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించాం చూస్తే దానిలో బెల్లం కంటే ఎక్కువ ఫాస్ఫరస్ ఉంది కాబట్టి మీరు దీనిని మీ జీవితంలో భాగంగా మార్చుకోండి మీ జీవితంలో భాగంగా కఫానికి సంబంధించిన సమస్యలు మీకు జీవితంలో ఎప్పుడూ రాకుండా ఉండాలి అంటే ఈ బెల్లం నీరును బెల్లాన్ని మీ జీవితంలో భాగాలుగా మార్చుకోవాలి ఇప్పుడు మీరడుగుతారు మరి ఏ రకమైన బెల్లం తినాలి బజారులో ఎన్నో రకాలైన బెల్లాలు దొరుకుతున్నాయి ఒకరకమైన బెల్లం ఎంతో తెల్లగా ఉంటుంది బెల్లం యొక్క రంగు ఎంత తేటగా ఉంటే అంతే ఎక్కువగా అది విషంతో సమానం మీరనుకోవచ్చు ఈ బెల్లం చాలా బాగుంది పూర్తిగా తెల్లగా ఈ తెల్లరంగు ఉచ్చులో పడే మనం నాశనమయ్యాం ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పటినుంచి మన బుర్రలోకి ఒక భూతం చుచ్చుకుపోయింది ప్రతిదానిలోనూ మనకి తెల్లదే కావాలి ప్రతీది తెల్లగానే కావాలి నేను ఆదివారం పూట వార్తాపత్రిక చదువుతూ మాట్రిమోనియల్ కాలమ్స్ చూస్తే ప్రతి ఒక్కళ్ళకి తెల్లటి వధువు కావాలి ఆ వరుడు నల్లటి నలుపైనా పర్వాలేదు తనగు మాత్రం తెల్లటివధువే కావాలి వాగ్భటులంటారు ప్రకృతిలో పదార్థాలు ఎంత తెల్లగా ఉంటే అవి మీకు అంతగా అనుకూలం కాదు ఈ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రకృతిలో పదార్థాలు ఎంత ఎక్కువ తెల్లగా ఉంటే అవి మీకు అంత ప్రతికూలమైనవి ఉదాహరణకు మీరు తీసుకుంటే గేదపాలు ఎంతో తెల్లగా ఉంటాయి అవి పహిల్వాన్ల కోసమే మీ కోసం కాదు అదే ఆవుపాలు పసుపు రంగులో ఉంటాయి పసుపు రంగులో అవి మీకు ఎక్కువగా అనుకూలమైనవి కాబట్టి ప్రకృతిలో చూస్తే చెరకురసముంది కదా చెరకురసం ఎప్పుడూ తెల్లగా ఉండదు మీరు చూసే ఉంటారు కదా చెరకురసం తెల్లగాలేనప్పుడు మరి ఈ బెల్లంలో తెల్లదనం ఎక్కడ్నుంచొచ్చింది నేను మీకెంతో వినమ్రతతో విన్నవిస్తున్నాను ఈ తెల్లదనం వచ్చేది నిర్మా వాషింగ్ పౌడర్తో ఇంకా తెల్లదనం వచ్చేది ఏరియల్తో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వారి ఏరియల్ ఇక ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు వింటే నమ్మవచ్చు నమ్మలేకపోవచ్చు కానీ వాస్తవమేమిటంటే మీ మనసులో ఈ తెల్లదనం పట్ల ఉన్న మోహాన్ని బట్టి ఈ బెల్లాన్ని తయారు చేసేవారు చెరకురసంలో ఎంత ఎక్కువగా నిర్మవేస్తారంటే ఎంత ఎక్కువగా వాషింగ్ పౌడర్ వేస్తారంటే అది పూర్తిగా తెల్లగా మారిపోతుంది కాబట్టి ఈ తెల్లటి బెల్లం పూర్తిగా తెల్లగా ఉండే ఈ బెల్లం చాలా ప్రమాదకరమైనది ఏమాత్రం మంచిది కాదు దానిని పొరపాటున కూడా తాకను కూడా తాకవద్దు ఇప్పుడు మీరు అడుగుతారు మరి ఏ బెల్లం మంచిది బెల్లం యొక్క న్యాచురల్ కలర్ చాక్లెట్ కలర్లో ఉంటుంది మీరు చాక్లెట్ను చూశారు కదా చాక్లెట్ రంగు ఎలా ఉంటుందో ఆ రంగులో ఉన్న బెల్లం అన్నిటికన్నా మంచిది కాబట్టి బెల్లాన్ని కొనేటప్పుడు జాగ్రత్త వహించండి తామ్రవర్ణంలో కాపర్ యొక్క రంగులో రాగి రంగులో ఉండే బెల్లం అన్నిటికన్నా ఉత్తమమైన బెల్లం కాబట్టి బెల్లాన్ని కొని ఇంటికి తీసుకువచ్చేటప్పుడే ఆ కొట్టు యజమానికి చెప్పండి బాబూ మాకీ తెల్లగా ఉండే బెల్లం వద్దు మరి మీకేం కావాలి అనడిగితే ఇలా నల్లనల్లగా చాక్లెట్ లో ఉంటుంది కదా ఆ బెల్లం మాత్రమే మాకు కావాలి అదికూడా ఉంటుంది వాళ్ళ దగ్గర కాని లోపల పెడతారు ఎందుకంటే వాళ్లకు తెలుసు మీరు దానిని తీసుకోరని తాను అలా లోపల దాచివుంచిన దానిని మీరడిగినప్పుడు తీసుకువచ్చి ఇస్తాడు తను ఎక్కడినుంచి ఈ బెల్లాన్ని తీసుకుంటున్నాడో అక్కడికి కూడా ఈ సమాచారం చేరుతుంది ఈ తెల్లటిది మాకొద్దు ఎవరు దానిని లేదు ఎవరు దానిని కొనుక్కోవడంలేదు అని వారికి తెలిస్తే ఇక అటువంటి బెల్లం యొక్క సప్లై కూడా ఆగిపోతుంది ఇప్పుడు మీకు మరింత లోతైన విషయమొకటి చెబుతున్నాను వాగ్భటులంటారు ప్రపంచంలో బెల్లం తప్ప ఇతర తీయటి పదార్థాలు మీకు అంత మంచివి కావు ఇప్పుడు బెల్లం కంటే వేరుగా ఉండే తీయటి పదార్థాలేమిటేమిటో మనం చూస్తే మనకు ముందుగా వచ్చేది చక్కెర ఈ కాలంలో వాగ్భటుని కాలంలో చక్కెర లేదు అందుకే దానిపై వారేమీ సూత్రం రాయలేదు వారు ఊహించుకూడా ఉండరు మనిషి ఈ చక్కెర అనేదొకటి తయారుచేస్తాడని ఈ చక్కెర ఏమాత్రం మంచిది కాదు చక్కెరకు బెల్లానికి రామెటీరియల్ ఒకటే మీకు తెలుసు చెరకురసంతోటే బెల్లం తయారవుతుంది చెరకురసంతోటే చక్కెర తయారవుతుంది ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా రెండు వేరువేరు నాగరికతల మధ్య ఉన్న తేడా ఒక నాగరికత యూరోప్ ఇంకా అమెరికానుంచి వచ్చింది రెండవ నాగరికత భారతదేశానిది దీని నుంచి బెల్లం తయారైంది రా మెటీరియల్ ఒకటే ముడిసరుకు ఒకటే చక్కెర తయారు చేయడానికీ కావలసింది చెరుకురసమే బెల్లం తయారు కావడానికీ కావలసింది చెరుకురసమే ఇంకా ముందుకు వెళదాం అదే విధంగా ఒకే విధమైన రా మెటీరియల్ గోధుమపిండి దానితోటే రొట్టె తయారవుతుంది పూరి తయారవుతుంది పరోటా తయారవుతుంది ఇంకా దానితోటే పావు రోటీ కూడా తయారవుతుంది డబుల్ రొట్టె కూడా తయారవుతుంది సరేనా నాగరికతలు వేరు రా మెటీరియల్ ఒకటే ఈ గోధుమపిండి భారతదేశంలోనూ ఉంది అమెరికాలోనూ ఉంది అది కెనడాలోనూ ఉంది భారతదేశంలోనూ ఉంది కానీ వారు గోధుమ పిండితో పావ్ గాని పావ్రోటీనిగాని డబల్ గాని తయారు చేస్తారు మనం అదే గోధుమ పిండితో రొట్టెలు పూరీలు పరోటాలు ఇటువంటి ఎన్నో వంటకాలు తయారు చేస్తూ ఉంటాం ఇంతకీ భేదమేమిటి భేదము ప్రాసెస్లో ఉంది ప్రక్రియలో ఉంది రా మెటీరియల్ ఒకటే ఎండ్ ప్రొడక్ట్ యొక్క ఉద్దేశ్యమూ ఒకటే రెండూ తినడానికే తయారవుతున్నాయి కాని ప్రక్రియలు వేరు వాళ్లు రొట్టెను చేయాలంటే మొట్టమొదట పిండిని కుళ్లబెడతారు ఫర్మెంట్ చేస్తారు ఇలా పిండిని కుళ్లబెట్టి కుళ్లబెడితే దానితోటి పావు రోటీయే తయారవుతుందిగాని రొట్టె తయారు కాదు ఎందుకంటే అంత పాతపిండితో రొట్టె తయారు చేయడం సాధ్యపడదు మరి మనం గోధుమ పిండిని నీటితో ముద్దచేసి అప్పటికప్పుడే రొట్టెను తయారు చేస్తాం ఈ ప్రక్రియను వారు చేయలేరు ఎందుకంటే వారికి నేర్పించేవారు లేరు ఏ యూనివర్సిటీ లేదు ఏ కాలేజీ లేదు ఇదే విధమైన ప్రక్రియ చక్కెర తయారు చేయడంలోనూ ఉంటుంది ఎన్నో దేశాల్లో చెరకు పండుతుంది బ్రెజిల్లో మెక్సికోలో వగైరా వగైరా వారు ఆ చెరకు రసాన్ని ప్రాసెస్ చేసి చేసి చక్కెర తయారు చేస్తారు మనము చక్కెర వైపుకు వెళ్లలేదు బెల్లాన్నే తయారుచేశాం ఎందుకంటే చక్కెర తయారు కావడంతోటే మీరి విషయాన్ని శ్రద్ధగా వినండి చక్కెర తయారు కావడంతోటే అందులోని ఫాస్ఫరస్ అంతమైపోతుంది చక్కెర తయారు కావడంతోటే దానిలోని ఫాస్ఫరస్ మొత్తం ఖాళీ అయిపోతుంది కానీ మీకు కఫాన్ని శమింపజేయడానికి ఫాస్ఫరస్ కావాలి అది చెక్కెరలో లేనేలేదు కాబట్టి మీరు చక్కెరను ఏ ఉద్దేశ్యంతోటైతే తింటున్నారో అది ఎప్పటికీ నెరవేరదు ఇంకా ఈ చక్కెర ఎటువంటి కెమికల్ అంటే నేను బ్లాక్బోర్డ్ పై చాక్పీస్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడితే చాలా సమయం పడుతుంది సారాంశాన్ని మీకు చెప్పాలంటే చక్కెర మీ శరీరంలోకి వెళ్లి ముక్కలైన తరువాత ప్రతి మన శరీరంలోకి వెళ్ళిన తరువాత ముక్కలవుతుంది అరుగుతుంది అలా చక్కెర మన శరీరంలోకి వెళ్లిన తరువాత ముక్కలైనప్పుడు చిట్ట ఎండ్ ప్రొడక్ట్ ఏదైతే తయారవుతుందో అది యాసిడ్ అదే బెల్లం శరీరంలోకి వెళ్లిన తరువాత అది పగిలినప్పుడు చిట్ట చివరిగా దాని ద్వారా తయారయ్యేది క్షారం నేను మీకు కొన్ని రోజుల క్రితం చెప్పాను మీకు గుర్తుందే లేదో కడుపులో ఆమ్లాలు సహజ సిద్ధంగానే ఉన్నాయి ప్రకృతి సిద్ధంగా కడుపులో ఎలాగూ ఆమ్లాలు ఉన్నాయి మీరు చక్కెర తినడంతో చక్కెర ద్వారా కూడా ఆమ్లాలే తయారయ్యాయి దానితో మీ కడుపులో ఆమ్లం యొక్క మోతాదు పెరుగుతుంది ఇలా పెరిగిన ఆమ్లం కడుపులోనే ఉండకుండా రక్తంలోకి ప్రవేశిస్తుంది ఎందుకంటే కడుపులో ఉన్న ప్రతీది రక్తంలోకి కూడా ప్రవేశిస్తుంది మీరు దాన్ని నాపలేరు అలా రక్తంలో ఆమ్లం పెరుగుతూనే పోయిందనుకోండి రోజూ మీరు ఒక చెంచా చక్కెర తీసుకోవడమో రెండు చెంచాలు చక్కెర తీసుకోవడమో జరిగితే ప్రతిరోజు దాని నుంచి ఆమ్లం తయారవుతూ ఉంది దానితో పాటుగా మీ కడుపులో ఎలాగూ ఆమ్లం తయారవుతూ ఉంది మీ కడుపులోనూ ఆమ్లం తయారవుతూ ఉంది దానివల్ల ఆమ్లం జోడించబడుతూ ఉంది మీ కడుపులోనూ తయారవుతుంది దాని ద్వారా జోడించబడుతూ ఉంది ఇదంతా రక్తంలోకి ప్రవేశిస్తూ ఉంటే మీరు పదేళ్లకి ఎంతగా ప్రవేశిస్తుంది ఇరవై ఏళ్లకి ఎంతగా వెళుతుంది ముప్పై ఏళ్ళకు ఎంతగా ఆమ్లం తయారవుతుందో మీరు లెక్కగడితే మీ బుర్ర తిరిగిపోతుంది రోజుకు రెండు చెంచాల చొప్పున చక్కెర తీసుకున్న దానిని బట్టి లెక్కగడితే నిజానికి ప్రతి ఒక్కరూ రెండు చెంచాల ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారు పాలలోనూ చక్కెర తీసుకుంటారు టీలోనూ చక్కెర తీసుకుంటారు రోజూ రెండు చెంచాలనుకోండి రెండు చెంచాలంటే దాదాపు 10 గ్రాములు. రోజుకి 10 గ్రాముల చొప్పున ఒక సంవత్సరానికి ఎంత 10 సంవత్సరాలకెంత ఇరవై 20 ముప్పై ఏళ్లకెంత నలభై ఏళ్లకు ఎంత మీరు లెక్కగడితే ప్రతి ఒక్కరూ చనిపోయేలోపుగా ఒక బస్తాడు చక్కెర మాత్రమేలాగూ తింటారు దాదాపు వంద కిలోలు ఇప్పుడు ఇంత చక్కెర తయారుచేసిన యాసిడ్ ఎక్కడికి పోతుంది పాపమా మూత్రపిండాలు తమశక్తికొద్దీ బయటికి పంపించగలిగినంత పంపిస్తూనే ఉంటాయి కాని తయారైనదంతా పంపించడం వాటికి సాధ్యపడదు దానితో ఆ మిగిలినదంతా రక్తంలోనే ఉంటుంది ఆ యాసిడే మీకు వాతరోగాలను కలిగిస్తుంది కాబట్టి చక్కెర బెల్లం రెండూ ఒకే పదార్థం నుంచి తయారయ్యే తీయటి పదార్థాలు కాని మీరు బెల్లం తింటే ఫాస్ఫరస్ ఏ పదార్థంలో ఉన్నా అది క్షారగుణాన్నే కలిగి ఉంటుంది అంటే దానిలో ఆల్కలైన్ ప్రాపర్టీ మాత్రమే ఉంటుంది బెల్లం ఎంతగా తీసుకున్నా క్షారమే పెరుగుతుంది ఆ క్షారం కడుపులోని ఆమ్లాలను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది తద్వారా మీ కడుపులోని ఆమ్లత్వం పెరగకుండా ఉంటుంది అందువల్ల మీ జీవితమంతా సుఖమయంగా రోగరహితంగా కొనసాగుతుంది ఇప్పుడు దీన్ని మరోకోణంలో వివరిస్తున్నాను బెల్లం బెల్లంమీద మేము ప్రయోగాలు చేసినప్పుడు మాకు తెలిసిందేమిటంటే కడుపులోని చక్కెరను పచనంచేయడానికి శరీరమంతా చల్లటి నీటిని పచనంచేయడానికి ఎంత శక్తిని వెచ్చించాలో అంత శక్తిని వెచ్చించవలసి ఉంటుంది మొత్తం శరీరమంతా నిస్సత్తువైపోతుంది అప్పటికి గానీ చక్కెర అది అన్నిటికంటే ఆలస్యంగా అరుగుతుంది మీరు తిన్న పప్పు అరిగిపోతుంది గోధుమలు ఎరిగిపోతాయి శనగలరిగిపోతాయి బఠానీలు అరిగిపోతాయి ఆ తరువాత చక్కెర అరుగుతుంది పైగా దానిని అరిగించవలసి ఉంటుంది అదే బెల్లం భారతీయులు తయారు ఎటువంటి అద్భుతమైన పదార్థమంటే బెల్లమే తక్కిన పదార్థాలను అరిగిస్తుంది బెల్లము అన్నిటినీ అరిగిస్తుంది చక్కెరను ఎంతో కష్టపడి అరిగించుకోవలసి ఉంటుంది నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు బెల్లము ప్రతి పదార్థాన్ని అరిగిస్తుంది తన శక్తినంతా వెచ్చిస్తుంది మీరు బెల్లంతోపాటు ఏ పదార్థాన్ని తీసుకున్నా ఆ పదార్థాలన్నిటినీ బెల్లం అరిగిస్తుంది కాని చక్కెర అరగడానికి మొత్తం శక్తి వెచ్చించవలసి ఉంటుంది అందుకే చక్కెర తక్కిన పదార్థాలను ఇబ్బందికి గురిచేస్తుంది అందుకే మీరు బెల్లం తినడం అత్యుత్తమం జీవితాంతం మీకిక రోగాలు దరిచేరవు మీరు మళ్లీ అదే అడుగుతారు దొరకట్లేదు కదా అని ఇలా అడగడం మానేయండి ప్రపంచంలో ప్రతి పదార్థమూ దొరుకుతుంది విషమూ దొరుకుతుంది అమృతమూ దొరుకుతుంది మీకేం కావాలో నిశ్చయించుకోండి ఈరోజు ప్రపంచముంది కదా ఈరోజు ప్రపంచం అంటే ఈరోజు మార్కెట్ అంటే ఈరోజు ఎకనామిక్స్ అది బయర్స్ ఎకనామిక్స్ కన్జ్యూమర్స్ ఎకనామిక్స్ యర్స్ మార్కెట్ కన్జూమర్ మార్కెట్ వినియోగదారుడు ఏ పదార్థాన్ని కోరుకుంటాడో ఆ పదార్థమే మార్కెట్ లో నిలుస్తుంది వినియోగదారుడికి అవసరంలేని పదార్థం మార్కెట్లో ఉండదు మీరు అడగడం మొదలు బెల్లం కావాలి బెల్లం కావాలి బెల్లం కావాలి అని మీలో నుంచే కొందరు బయలుదేరుతారు చెప్పండి ఎంత కావాలో అనుకుంటూ నేను కోల్లాపూర్ వెళ్లి వస్తాను బెల్లం తయారీదారులతో మాట్లాడి వస్తాను మాకు మీరు పంపించే బెల్లం తెల్లగా ఉండకూడదు మాకు అలా నల్లగా ఉండే బెల్లమే కావాలి మరొకరంటారు నేను బీహార్ వెళ్లి బెల్లం తయారు చేసేవాళ్లతో మాట్లాడి వస్తాను అని ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బెల్లంతయారీ కేంద్రాలున్నాయో బీహార్లో చాలా పెద్ద కేంద్రాలున్నాయి అక్కడ చెరకు బాగా పండుతుంది కర్ణాటకలోనూ చెరకు బాగా పండుతుంది మహారాష్ట్ర అయితే భారతదేశంలోనే చెరకు అత్యధికంగా పండే కేంద్రం ఆ మహారాష్ట్ర మీకు బార్డర్లోనే ఉంది ఆంధ్రప్రదేశ్లోకూడా ఎంతో చెరకు పండుతుంది తమిళనాడులోకూడా చెరకు బాగా పండుతుంది తమిళనాడులో ఎన్నో ప్రాంతాల్లో చెరకు పండుతుంది ఎక్కడెక్కడ చెరకు పండుతుందో అక్కడ బెల్లంతయారీ ఉంటుంది మీరు బెల్లం తయారుచేసేవారితో సంబంధం పెట్టుకోండి చూడండి బాబూ దీనిలో వాషింగ్ పౌడర్ వెయ్యకండి నువ్వు దీనిలో వాషింగ్ పౌడర్ మాత్రం కలపకు కావాలంటే రెండు రూపాయలెక్కువగా తీసుకో అలా అదనంగా ఇచ్చే రెండు రూపాయలమీద ఆశే తనను నిజాయితీపరుడిగా చేస్తుంది వారి దగ్గరనుంచి తీసుకోండి వారంటారు నేను పదిహేను రూపాయలకు కిలో ఇస్తాను మీరు చెప్పండి పదిహేడు రూపాయలిస్తాను కిలోకి కాని దాంట్లో ఈ విషం మాత్రం కలపకండి మీరతనికి ఎక్కువగా ఇచ్చే రెండు రూపాయలు ఏమీ నష్టాన్ని కలిగించే బేరం కాదు జీవితంతో పోల్చుకుంటే అది మీకెంతో లాభదాయకమైన బేరం బెల్లాన్ని తయారుచేసేవారు ఈరోజుకీ మన దేశంలో వేల సంఖ్యలో ఉన్నారు లక్షల సంఖ్యలో ఉన్నారు ప్రతి గ్రామంలోనూ ఉన్నారు మీరు వారితో సంబంధం పెట్టుకోండి నేరుగా అలాగే మీలో ఒకరు ఈ బెల్లానికి కేంద్రాన్నే స్థాపించండి ఇక్కడ దాదాపు ఐదు వందల ఏడు వందల మంది కూర్చున్నారు మీ కుటుంబాలకు సరిపడ బెల్లం నేరుగా మీరు తెప్పించుకోవచ్చు అంతేగాని దొరకడం లేదు అనకండి ఈ దేశంలో ప్రతి వస్తువు దొరుకుతుంది మారుమూల పల్లెటూళ్ళు కూడా దొరుకుతుంది కొందరు బెల్లం తినండి కొందరు బెల్లం నీరు తీసుకోండి ఈ చలికాలం అంతా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మీరు ఈ బెల్లం నీరును పుష్కలంగా తినవచ్చు బెల్లం నీరును పెరుగులో కలుపుకొని తినవచ్చు పాలలో కలుపుకొని తాగవచ్చు బెల్లంతో హల్వా చేసుకోవచ్చు బెల్లం హల్వా చేసుకోవచ్చు అలాగే బెల్లాన్ని పాలతోటి పెరుగుతోటి తీసుకోవచ్చు ఇప్పుడు పాలతోటి పెరుగుతోటి బెల్లాన్ని ఎలా తీసుకోవాలి అన్నది వాగ్భటులు చెబుతారు వారంటారు పెరుగులో బెన్ని కలిపి తీసుకోవాలి పాలలో బెల్లాన్ని బెల్లాన్నెప్పుడు కలపకూడదు పాలలో మాత్రం ఎప్పుడూ బెల్లం కలపకండి పెరుగులో మాత్రం కలిపి తినండి మరి పాలతోపాటు బెల్లం ఎలా తీసుకోవాలి పాల విషయంలో ముందు బెల్లం తినండి తరువాత పాలు త్రా లేదు ముందు పాలు త్రాగండి తరువాత బెల్లం తినండి అంతే గాని పాలలో బెల్లం కలపకూడదు పెరుగు విషయంలో మాత్రం ఎప్పుడైనా బెల్లాన్ని కలిపే తినాలి మీలో ఎవరైనా బీహారికి చెందినవారుంటే వారికి తెలుసు అక్కడ ఒక ప్రత్యేకమైన వంటకం దొరుకుతుంది దహీచూడా దహీచూడా అనే కదా దీనిని మిథిలాలో నేను తిన్నాను అది ఎంత అద్భుతమైన వంటకమంటే బహుశా ప్రపంచంలోనే అటువంటి వంటకముండదేమో మిథిలా అంటే ీహార్లో ఒక ఏరియా దాని క్రిందకు దాదాపు ఎనిమిది పది జిల్లాలొస్తాయి ఆ జిల్లాల్లో మీరు ఎప్పుడు వెళ్ళినా అతిథులకు ముందుగా దానినే ఇస్తారు నేను అతిథిగానే వెళుతుంటాను కాబట్టి ప్రతి ఇంటిలోనూ నాకు అదే ఇచ్చేవారు వారు పెరుగును తీసుకువస్తారు దానిపై బెల్లాన్ని వేసి తీసుకువస్తారు పెరుగుపై బెల్లం ఉంటుంది నేను వారిని మీరు బెల్లాన్ని వేరే ప్లేట్లో తీసుకురావచ్చు కదా అని అడిగితే అంటారు లేదు లేదు అలాగైతే మీకు చోడా తినడం తెలియదు అంటారు వారు అయితే మొదట్లో నాకది తెలిసేది కాదు తరువాత నేను ఈ వాగ్భటుల విషయాన్ని చదివినప్పుడు అప్పుడు నాకనిపించింది వారందరూ వాగ్భటుని అనుచరులే ముందుగానే పెరుగులో బెల్లాన్ని కలిపి తీసుకువస్తారు పెరుగు విషయంలో ఎప్పుడూ బెల్లాన్ని కలిపే తీసుకోండి అలా చేయడం వల్ల పెరుగులో మీకు అనుకూలం కాని ఎన్నో దోషాలుకూడా అంతమైపోతాయి కాని పాలలో మాత్రం బెల్లాన్నెప్పుడూ కలపకండి ఒకచోట వారు స్వయంగా వ్రాస్తారు పాలను విడిగా త్రాగండి బెల్లాన్ని ముందుగాని తరువాతగాని తీసుకోండి అది చాలా మంచిది కాబట్టి బెల్లం తినండి నేను చెప్పే ఉద్దేశం ఇది బెల్లంతో మనింట్లో ఎన్ని రకాల ప్రిపరేషన్స్ చేస్తారు బెల్లము నువ్వులు కలిపి నువ్వుల ఉండ ఒకటి చేస్తారు నువ్వుల ఉండ అది ఒకటి తీసుకోండి ఎందుకు తినాలి దానిలో నువ్వులు ఉన్నాయి బెల్లమూ ఉంది బెల్లంలో ఆర్గానిక్గా ఏ కెమికల్స్ ఉన్నాయో నువ్వుల్లో కూడ అవే ఉన్నాయి నువ్వులు క్షారగుణం కలిగినదే బెల్లమూ క్షారగుణం కలిగినదే రెండూ క్షారగుణములు కలిగినదే తీసుకోవడం వల్ల కడుపులోని ఆమ్లాలు క్షమించబడుతూ ఉంటాయి అందుకే బెల్లమూ నువ్వులు కలిపిన నువ్వులుండను తీసుకోండి అంటే నువ్వుల ఉండను తయారుచేసుకోండి బెల్లంతో లేదు నువ్వులతో లడ్డూను చేయండి బెల్లాన్ని కలిపి అదే విధంగా వేరుశనగ వేరుశనగ గుళ్లది కూడా క్షారగుణమే బెల్లాన్నిది కూడా క్షారగుణమే ఈ వేరుశనగ గుళ్ళు బెల్లము కలిపిన పట్టి ఒకటి దొరుకుతుంది అది తినండి పిల్లలకు తినిపించండి మీరు ఎన్నెన్ని ప్రిపరేషన్స్ చేయగలరో బెల్లము నువ్వులో కలిపి బెల్లము వేరుశనగకాయలో కలిపి అవన్నీ చేయండి ఈ మూడు నాలుగు నెలలు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసాల్లో కడుపు నిండా తినండి పుష్కలంగా తినండి ఎందుకంటే ఈ కాలంలో మీ శరీరానికి ఇవే ఎక్కువగా అవసరం అలా చేయడం వల్ల కఫం మీ జీవితం నుంచి దూరంగా ఉంటుంది నువ్వులు తింటున్నారు వేరుశినకాయలు తింటున్నారు బెల్లం తింటున్నారు అంటే ఇక మీలో కఫం పెరిగే అవకాశమే లేదు అందువల్ల మీకు కఫ సంబంధిత రోగాలూ వచ్చే అవకాశం లేదు కఫరోగాలలో అన్నిటికంటే దారుణమైనదేదో తెలుసా స్థూలకాయం స్థూలకాయాన్ని తగ్గించుకోవాలంటే కడుపు నిండా బెల్లం తినండి కడుపు నిండా వెర్శనకాయలు తినండి కడుపు నిండా నువ్వులు తినండి స్థూలకాయం కూడా తగ్గుతుంది మీలో ఒక భయం ఉంటుంది నువ్వులు తింటే వాటిలో నూనె ఉంటుంది కదా అని నువ్వులలో నూనె ఉన్నమాట వాస్తవమే కాని అది హెచ్డీఎల్కు చెందిన నూనె అంతే గాని LDL కు VLDL కు చెందినది కాదు ఈ ఉంది కదా ఇది LDL ఇంకా విఎల్డీఎల్కు చెందినది హెచ్డీఎల్ పెరగడంతోటే స్థూలకాయం దానంతటదే తగ్గిపోతుంది పొట్టలోపలికే పోతుంది మీలో ఎవరైనా నామాట విని ఒక మూడు నెలలపాటు ఒక ఎక్స్పెరిమెంట్ చేసిచూడండి భోజనం చేసిన వెంటనే నువ్వులను నమిలీ నమిలీ తినండి మూడు నెలల తరువాత మీ బరువు చూసుకుంటే ఎనిమిది నుంచి పది కిలోలు తగ్గి ఉంటారు అంత బరువు తగ్గుతారు భోంచేస్తారు కదా భోంచేసిన తరువాత సోంఫ్ తింటారు సోంఫ్ బదులుగా నువ్వులు తినండి అదే నల్లటి నువ్వులు తింటే ఇంకా బరువు ఎక్కువగా తగ్గుతుందివ్వులు తెల్లటి నువ్వులొకరకం నల్లనువ్వుల గుణం తెల్లనువ్వుల కంటే ఎక్కువ అయితే తినవలసినది ఈ నాలుగు నెలల్లో మాత్రమే వేసవిలో కూడా మీరు అలాగే తింటే ప్రాబ్లంసొస్తాయి వాగ్భటులంటారు నువ్వులు తీసుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం చలికాలమే ఫిబ్రవరి వరకు ఇంకా ఎప్పుడైనా బాగా లిబరల్గా ఉంటే హోలీ పండుగ రోజు వరకు మీరు నువ్వులు తీసుకోవచ్చు హోళీతో పాటే నువ్వులు తగ్గించండి లేదు ఆపేయండి ఆ తరువాత మరో పదార్థాన్ని తీసుకోవడం మొదలుపెట్టాలి అదేమిటన్నది తరువాత చెబుతాను కాని మీరిలా చేసిచూడండి క్షారతత్వమున్న పదార్థాలను తీసుకోవడం వల్ల మీ బరువు తగ్గుతుంది మీ కడుపులోని ఆమ్లాలు శమిస్తాయి అలాగే మోకాళ్లనొప్పులున్నవారిలో డాక్టర్లంటారు కదా యూరికాసిడ్ పెరిగిందని యూరికాసిడ్ అంటే ఏమిటి ఆమ్లమే కదా కాబట్టి మీరు యూరికాసిడ్ తగ్గించుకోవాలనుకుంటే మోకాళ్లనొప్పులు తగ్గించుకోవాలనుకుంటే నువ్వులున్నాయి బెల్లముంది ఇంకా నేను మీకు మరొక పదార్థం కూడా చెప్పాను మీరు జైన సంప్రదాయానికి చెందినవారు కాకపోతే తేనె కూడా ఉంది తేనె విషయంలో వాగ్భటులంటారు చిన్న తేనెటీగల తేనె పెద్ద తేనెటీగల తేనె కాదు ఒక భాగం పూర్తయింది కఫానికి చెందినది ఇక పిత్తం విషయంలో పూర్తిగా క్లియర్ ఏమిటంటే మీరు నెయ్యి ఎక్కువగా తిన్నారంటే మీ పిత్తం ఎప్పుడూ శమించి ఉంటుంది నెయ్యి ఎక్కువగా తినడానికి అనుకూలమైన సమయం వర్షాకాలము ఇంకా ఈ ఎండాకాలము ఆ కాలంలో నెయ్యి మీ పిత్తమును శమింపజేసి ఉంచడానికి సహకరిస్తుంది అలాగే వాతం గురించి నేను ముందే చెప్పాను శుద్ధమైన నూనె ఇప్పుడీ విషయాలన్నీ మీరే ఆలోచించి చూడండి ఎంత సులభమైనవో మనం మన జీవన విధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి జీవన విధానంలో మార్పులు చేసుకోవడం కంటే ముందు మన మనస్సులో దృఢంగా సంకల్పించుకోవాలి మేము ఇలాగే జీవిస్తాము అని ప్రపంచమెటుపోయినా మాకేమీ సంబంధం లేదు మేము మాత్రం ఇలాగే జీవిస్తాము అని ఈ మూడు జాగ్రత్తలు మీరు పాటిస్తే చాలా మంచిది ఇక ముందుకు వెళదాం నేను ఇతర పదార్థాలను గురించి చర్చిస్తాను మీ వాతపిత్త కఫాలను మూడింటినీ సమంగా ఉంచగలిగే ఇతర పదార్థాలేమిటి ఈ వాతపిత్త కఫాలు మూడు సమంగా ఉంటే మంచిది ఇంకా పదార్థాలు ఏ పదార్థాలున్నాయి వాగ్భటులంటారు వంటింటిని దాటి వెళ్లవలసిన అవసరమే లేదు అన్నీ అక్కడే ఉన్నాయి అవును వాగ్భటులు ఒక సూత్రం వ్రాశారు ప్రపంచంలో అత్యున్నతమైన ఔషధీయ కేంద్రం మన వంటగదే అన్నిటికన్న గొప్ప మందుల కేంద్రం మన వంటగది దురదృష్టవశాత్తు మనం వంటగదిలో మసాలా అని దేనినైతే అంటామో అక్కడ మసాలా ఏమీ లేదు అక్కడ ఉన్నవన్నీ మందులే మసాలాకీ మందులకీ తేడా మీకు తెలుసా మొట్టమొదటి మీరు తెలుసుకోవలసిందేమిటంటే అసలు ఈ మసాలా అన్న పదమే భారతదేశానిది కాదు ఇది అరబిక్ మాట ఫార్సీనుంచి అరబిక్లోకి వచ్చింది అరబిక్ నుంచి హిందీలోకి జొరబడింది అలా పలు భాషల్లోకి చొచ్చుకుపోయింది విదేశీయులతోపాటే వచ్చిన మాట ఇది భారతదేశంలో పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలకు చెందిన సాహిత్యాన్ని నేను చదివితే మొఘల్ సామ్రాజ్యం కొనసాగినంతకాలం ఈ మసాలా అన్న మాట చాలా ప్రాచుర్యంలో ఉండింది మొఘలుల పాలనకు పూర్వం ఏ రాజ్యంలోకూడా ఏ సాహిత్యంలోనూ మసాలా అన్న మాట ఉపయోగించబడలేదు నేను చరక సంహిత చదివాను దానిలో ఎక్కడా మసాలా లేదు సుశ్రుత సంహిత చదివాను దానిలో ఎక్కడా లేదు వాగ్భటుని సాహిత్యం చదివాను దానిలోకూడా ఎక్కడా మసాలా అన్నమాటలేదు గతంలో ఎందరో రచయితలుండేవారు కదా పదో శతాబ్దానికి పూర్వం వారి సాహిత్యంలో ఎక్కడా మసాలా అన్నమాటే లేదు ప్రతిచోట ఔషధి అన్నమాటగానే ఉపయోగించబడింది జీలకర్ర ఔషధి ధనియాలు ఔషధి ఇలా ఔషధి అన్నమాటనే ఉపయోగిస్తూ ఉండేవారు ఇలా మీ వంటగదిలోని ఈ ఔషధుల ప్రాపర్టీసన్నీ మీ చికిత్సకు ఉపకరించేవే ఇప్పుడు నాకర్థమవుతుంది మన పూర్వకాలంలోని అమ్మలక్కలు మన నాయనమ్మలు అమ్మమ్మలు వారు తమ కూతుళ్లకు నేర్పించినదంతా కూరలు వండాలంటే ఏమేమి వెయ్యాలి జీలకర్ర వెయ్యాలి ధనియాలు వెయ్యాలి ఇంగువ వెయ్యాలి ఎంత ఎంత మోతాదులు వెయ్యాలి ఇవన్నీ చెప్పిన వారందరూ ఎంతో గొప్ప వైజ్ఞానికులూ వైద్యులూ అయి ఉంటారేమో ఎందుకంటే రోజూ మన శరీరంలో వాతమూ పిత్తము కఫముల స్థితిగతుల్లో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి ఉదయం పూట వాతమెక్కువగా ఉంటుంది శరీరంలో పురుదుప్రుదున్నే మధ్యాహ్నం పిత్తమెక్కువగా ఉంటుంది సాయంత్రం కఫమెక్కువగా ఉంటుంది ఇలా ఇరవై గంటల్లో ఇవి హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి ఇరవై నాలుగు గంటల్లో వాతపిత్త కఫాలలో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి గనక వాటిని అనుసరించే చేసే వంటలలో ఔషధులను ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు మధ్యాహ్నంపూట వంట వండేటప్పుడు మధ్యాహ్నం పూట నేను మా నాయనమ్మను చూశాను మధ్యాహ్నంపూట వంటలో తప్పకుండా వాము వేసేది ఆమె అదే కూరను రాత్రి చేసేటట్లయితే వాము వేసేది కాదు నేనొకసారి మా నాయనమ్మనడిగాను ఇదే కూర మధ్యాహ్నం చేసినప్పుడు దానిలో వాముంది సాయంత్రంపూట చేసినప్పుడు అందులో వాము లేదు ఎందుకు అని ఆమె సమాధానమైతే చెప్పలేదుగాని తానన్నది మా అమ్మ నాకలా నేర్పించింది అని అంతే అంతకుమించి మరేమీ లేదు అప్పుడు నేను విని ఊరుకున్నాను కాని నేను వైద్యంమీద ఈ పనిని ప్రారంభించిన తరువాత అప్పుడు నాకర్థమైంది వాము పిత్తనాశకం నెయ్యి తరువాత దేశవాళి ఆవు నెయ్యి తరువాత మంచి పిత్తనాశకము వాము మధ్యాన్నం పూట పిత్తము ప్రజ్వలిస్తూ ఉంటుంది మీకు తెలుసు అది సహజం కూడా ఎందుకంటే భోజనం చెయ్యడానికి పిత్తం ప్రజ్వలిస్తూనే ఉండాలి అందుకే ఆ సమయంలో కూరలలో వామును వేసేవారు ఎందుకంటే మధ్యాహ్నం పూట మాత్రమే వాము యొక్క అవసరం ఉంది శరీరానికి పిత్తాన్ని సమస్థితికి తీసుకురావడానికి భారతదేశంలో ఈరోజుకీ ఎంతోమంది అమ్మలక్కలకు తెలుసు మధ్యాహ్నంపూట వంటలో వామును వాడాలని అలాగే ఆ సమయంలో పెరుగులో తాళింపు వేసినా వాము తప్పకుండా వేస్తారు మధ్యాహ్నంపూట తయారుచేసే వంటకాలన్నిటిలోకూడా వామును తప్పకుండా వేస్తారు లేదు వాటిని వాముతోటే తయారుచేస్తారు ఇప్పుడు ఆలోచించండి ఈ పని చేస్తున్నవారు ఎంత విలువైన పని చేస్తున్నారు మనము ఆ పనికి వాల్యుయేషనే చేయలేదు అది మన మూర్ఖత్వం మన దగ్గర చాలా పెద్ద దుష్కార్యమొకటి జరిగింది మనము ఆంగ్లేయులకు బానిసలమయ్యాం దానితో మనది అన్నది ప్రతీది మనం మర్చిపోయాం ఆంగ్లేయులు నేర్పించి వెళ్లిందే మనకు గుర్తుంటుంది మనము జీడిపి క్యాల్క్యులేషన్ను కూడా ఆంగ్లేయులిచ్చిన ఫార్ములా అనుసరించే కాల్కులేట్ చేస్తాం ఈ దేశం యొక్క జీడిపి తీస్తారు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేనెన్నోసార్లు ఈ జీడిపికి సంబంధించి మన అర్థశాస్త్ర నిపుణులను అడిగాను మీరు ఈ జీడిపిలో చాలా విచిత్రంగా లెక్కలు కడుతూ ఉంటారు ఇప్పుడు మన పోలీసు యంత్రాంగం ఉందనుకోండి దానిపైన ఎంతైతే ఖర్చవుతుందో అది జీడిపిలో అంతర్భాగం ఇప్పుడు దొంగతనాలు పెరిగితే దోపిడీలు పెరిగితే పోలీసుల ఖర్చు పెరుగుతుంది దానితో జీడిపి పెరుగుతుంది ప్రధానమంత్రి రొమ్ము విరుచుకుని మరి చెబుతారు నా పాలనలో జీడిపి పది శాతం కంటే పెరిగింది అని సో వాట్ పోలీసుల ఖర్చు పెరిగింది దొంగతనాలు పెరిగాయి దోపిడీలు పెరిగాయి అత్యాచారాలు పెరిగాయి నేరాలు పెరిగాయి దానివల్ల జీడిపి పెరిగితే ఆనందించడానికేముంది ఇలా మన జీడిపి క్యాల్క్యులేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది దొంగతనాలు జరిగినా దోపిడీలు జరిగినా జీడీపీ పెరుగుతుంది కానీ తల్లులు చెల్లెళ్ళూ ఇళ్లలో ఏవైతే చేస్తున్నారో అది జీడిపిలో అంతర్భాగం కానే కాదు ఆ విషయానికి చెందిన క్యాల్క్యులేషనే లేదు భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక తల్లి ఒక కిలో అప్పడాలు వేయించింది అన్న విషయాన్ని క్యాల్క్యులేట్ చేయదు మరి జీడిపి పెరిగిందా లేదా వారంటారు తెలీదండి మరి పెరిగిందో లేదో ఎందుకంటే క్యాల్క్యులేషనే లేదు మరొక తల్లి పప్పుతో వడచేసిందనుకోండి డీజీపీ పెరిగినట్లా లేదా మీ మనసులో ఏమనిపిస్తుంది డీజీపీ పెరిగినట్లా లేదా ఒకరు అప్పడాలు చేసినా మరొకరు వడలు చేసినా ఇంకొకరు లడ్డూలు చేసినా ఇంకొకరు మరొకటి చేసినా జీడిపి పెరుగుతున్నట్లే అయినా మనమా విషయాన్ని క్యాల్క్యులేట్ చెయ్యట్లేదు ఎందుకంటే ఆంగ్లేయుల దగ్గర మహిళలు చేసే పనులకు ప్రాధాన్యత ఉండదు ఆంగ్లేయుల దగ్గర ఈ ఆంగ్లేయుల జాతి ఉంది కదా ప్రపంచంలో ఇది స్త్రీలు చేసిన పనిని పనిగానే గుర్తించదు మీకు తెలుసా రెండు వేల సంవత్సరాల వరకు యూరోప్లో స్త్రీలకు పురుషులకంటే తక్కువ వేతనం లభిస్తూ ఉండేది ఇప్పటికీ ఎన్నో దేశాల్లో అదే పరిస్థితి ఎందుకంటే వారంగీకరించరు వీరి పని కూడా ఒక పనేనని ఎందుకు వారు స్త్రీలలో ఆత్మ ఉన్నట్లుగానే అంగీకరించరు యూరోప్లో చాలా గొప్ప తత్వవేత్త అయిన ప్లేటో అంటాడు స్త్రీలలో అసలు ఆత్మ అనేది లేదు అని ఆత్మ కేవలం పురుషుల్లోనే ఉంటుంది అందుకే స్త్రీలు ఏం చేసినా అందులో విశేషమేమీ లేదు పురుషులు చేస్తేనే అది గొప్పకార్యం అటువంటిది వారి దగ్గర నుంచి ఈ క్యాల్క్యులేషన్ మనకు అంటుకుంది స్త్రీలు ఏంచేసినా అది విలువైనదే కాదు అని ఇలా ఆంగ్లేయులు రెండు వందల సంవత్సరాలు పాలించడంతో మన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది మనం స్వతంత్రంగా ఆలోచించడమే మానేశాం నేనిప్పుడు ఈ వ్యవస్థ మారాలనుకుంటున్నాను నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ఇతరులకీ వివరించాలనుకుంటున్నాను ఏమిటంటే ఒక స్త్రీ చేసే పని ఒక డాక్టర్ చేసే పని కంటే తక్కువ కాదు అయితే వ్యత్యాసమేమిటంటే మనం డాక్టర్కు ఫీజు ఇచ్చి వారి అడ్వైజ్ని తీసుకుంటున్నాం మన నాయనమ్మలు అమ్మమ్మలు ఏ ఫీజు తీసుకోకుండా మనకెంతో విలువైన అడ్వైజులిస్తున్నారు దనియాలు తినండి జీలకర్ర తినండి ఈ వాము తినండి మీ పొట్టలోని గ్యాస్ తగ్గిపోతుంది ఇక మూడున్నర వేల సంవత్సరాల నుంచి ఆ నియమైతే ఏమీ మారలేదు వాము తింటే గ్యాస్ ఎలాగూ పోతుంది మీరెప్పుడైనా చేసి చూడండి మీలో ఎవరికైనా ఎక్కువ గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటే ఎసిడిటీ సమస్య ఉంటే ఈరోజునుంచే మొదలుపెట్టండి భోజనం చేస్తున్నప్పుడు పప్పులోనూ కూరల్లోనూ వాము ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్తపడండి అలా చేయలేకపోతే భోజనం చేయడం తోటే కొద్దిగా వాము తీసుకోండి వాము ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా దాన్ని బ్యాలెన్స్ చేయగలిగేది నల్ల ఉప్పు కాబట్టి వామును నల్ల ఉప్పును కలిపి భోజనం చేసిన తరువాత తీసుకోవచ్చు మూడు రోజుల్లో మీ గ్యాస్ సమస్య తొలగకపోతే మీరేం చెబితే అది చేస్తాను నేను ఈ గ్యారంటీ ఇస్తున్నది నేను కాదు ఈ గ్యారంటీ ఇస్తున్నది వాము కాబట్టిలా వాగ్భటులంటారు మన పిత్తాన్ని శమింపజేయడానికీ మన ఇంట్లో ఉన్నది ఆవు ఆవునెయ్యి తరువాత వాము ఇప్పుడు మూడో పదార్థం దగ్గరికి వద్దాం పిత్తాన్ని శమింపజేయడానికి మన ఇంట్లో ఉండే పదార్థాలలో మూడవ స్థానంలో నిలిచేది జీలకర్ర జీలకర్ర రెండు రకాలుగా ఉంటుంది ఒకటి తెల్లది మరొకటి నల్లది కదా నల్లటి జీలకర్ర తెల్ల జీలకర్ర కంటే మంచిది మీరొక నియమాన్ని దృష్టిలో ఉంచుకోండి నిన్న నేను మీతో చెప్పాను ఒక పదార్థం యొక్క రంగు ఎంత ముదురుగా ఉంటే అది అంతే మంచిది ప్రకృతి సిద్ధమైన వస్తువుల్లో మనిషి తయారు చేసినవి కాదు మనిషి అయితే ఎన్నో పెయింట్లను కూడా చేశాడు ఎంతో ముదురు రంగులవి భగవంతుని ద్వారా తయారైన ప్రతీ వస్తువు విషయంలోనూ మీరు పరిశీలించండి భగవద్దత్తమైన ప్రకృతి సిద్ధమైన ప్రతీ పదార్థం విషయంలోనూ అది ఎంత దట్టమైన రంగు కలిగి ఉంటే అంత మంచిది జీలకర్ర రెండు రకాలుగా ఉంటుంది ఒకటి తెల్లది ఒకటి నల్లది ఈ నల్ల జీలకర్ర చాలా మంచిది పిత్తాన్ని శమింపజేయడానికి సమంగా ఉంచడానికి కాబట్టి మీ వంటింట్లో పిత్తమును శమిపజేయడానికి లభించే పదార్థాలు ఒకటి ఆవు రెండవది వాము మూడవది జీలకర్ర మరొక పదార్థముంది ఇంగువ ఇంగువ మీ అందరికీ తెలుసుకదా ఇంగువ కూడా భగవద్దత్తమే ప్రకృతి సిద్ధమే అది చేత తయారైనది కాదు ఇంగువ కొండలు కొండలుగా ఉంటుంది ఈ రాళ్లతో ఉన్న కొండలుంటాయి కదా అలాగే ఇంగువతో ఉన్న కొండలుంటాయి దానినుంచే ఇంగువ వస్తుంది కాబట్టి ఇంగువ ఉంది జీలకర్ర ఉంది వామువుంది దేశవాళీ ఆవునెయ్యివుంది ఇప్పుడు వీటన్నిటి తరువాత స్థానంలో వస్తుంది ధనియాలు ధనియాలు అంటే రెండు రకాలు ఒకటి పచ్చగా ఉండేది రెండవది ఎండినది పచ్చిధనియాలు లభించినంతవరకు పచ్చిది తీసుకోండి లేదు ఎండినవి తీసుకోండి రెండిటి క్వాలిటీ ఒక్కటే పచ్చిధనియాలలో ఎండు ధనియాల తక్కువ క్వాలిటీలేమి ఉండవు మీ మనసులో ఈ శంక ఉండి ఉండవచ్చు పచ్చిధనియాల కంటే ఎండు దనియాలలో గుణాలు తక్కువవుతాయేమోనని అటువంటివేమీ లేదు రెండు సమానమే ఎండిన తరువాత కూడా దాని గుణాలు అలాగే ఉంటాయి ఇలా మొత్తం లిస్టు ఉంది నేను మీకు కేవలం ఐదారు మాత్రమే చెప్పాను మీరు మొత్తం లిస్టు చూస్తే అందులో నూట ఎనిమిది ఉన్నాయి పిత్తాన్ని శమింపజేసేవి పిత్తాన్ని శమిపజెయ్యడానికి వంటింట్లో నూట ఎనిమిది పదార్థాలున్నాయి ఆ మొత్తం లిస్టు తెలుసుకోవాలనుకుంటే ఆ పుస్తకాలున్నై మీరు తీసుకోండి మేము రెండు పుస్తకాలు వేశాం ఒకటి స్వదేశీ చికిత్స మరొకటి గంభీర రోగోకి చికిత్స ఇందులో ఈ వివరాలున్నాయి ఇంకా కొద్దిగా అష్టాంగ హృదయం యొక్క మూడవ భాగంలోనూ రెండవ భాగంలోనూ కొద్ది వివరించబడ్డాయి ఇక ముందుకు వెళితే కఫాన్ని గురించి నేను మీకు చెప్పాను కఫం విషయంలో అత్యుత్తమమైనది బెల్లం రెండవ స్థానంలో ఉండేది తేనె మీరు జైన పరంపరను అనుసరించేవారైతే మీరు తేనెను తినకండి ఇలా నేనుకూడా వినవిస్తున్నాను మీకు ఎందుకంటే మీచేత తేనె తినిపించిన పాపం నాకంటుకుంటుంది నేనెలాగూ మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నాను నన్నీ పాపకూపంలోకెందుకులాగుతారు మీరు జైనులైతే తేనె అస్సలు తీసుకోకండి లేదు జైనులు కాకపోతే మాత్రం మీరు తేనెను తీసుకోండి కొద్దిమోతాదులో తీసుకోండి ఎందుకంటే మనకు తేనెకు ప్రత్యామ్నాయముంది బెల్లం బెల్లం దొరకకపోతే అప్పుడు ఆలోచించవచ్చు అలాగే కఫాన్ని తగ్గించడానికీ మన వంటింట్లో ఏయే పదార్థాలున్నాయి కఫాన్ని తగ్గించడానికి మన వంటింట్లో లభించే రెండవ పదార్థం శుంఠి శుంఠి శుంఠికే మరో రూపం అల్లం అల్లం కంటే శుంఠి మెరుగైనది ఎందుకు అల్లము ఎండిన తరువాతే శుంఠిగా మారుతుంది అలా ఎండిన తరువాత దానిలో గుణాలు ఎంతగానో పెరుగుతాయి అవును తాజా అల్లం ఉంటుంది కదా దానిలో ఎంత గుణాలుంటాయో అదే ఎండిన అల్లంలో అంటే శుంఠిలో వందరెట్లు అధికంగా ఉంటాయి అందుకే శుంఠి ఎప్పుడు అల్లం కంటే చాలా మంచిది కాబట్టి కఫాన్ని అంతంచేయడానికి వంటింట్లో మనకు లభించేది మొదటి స్థానంలో బెల్లం రెండవది శుంఠి శుంటికి ఆబ్లిక్ అల్లం ఇక మూడవ ఉత్తమమైన పదార్థం తమలపాకు ఈ కదా ఇది కఫాన్ని దూరం చెయ్యడానికి ఉత్తమంగా పనిచేస్తుంది మళ్లీ తమలపాకు విషయంలో అదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఏ తమలపాకు ముదురు రంగున్న తమలపాకు ప్రతి విషయంలోనూ ఇదే నియమాన్ని పాటించాలి ముదురు రంగున్నది ఎంచుకోవాలి ముదురు రంగున్నది అంటే దేశవాళి తమలపాకు దాని రంగు బాగా ముదురు ఆకుపచ్చలో ఉండాలి నలుపుకు దగ్గరగా ఉంటే మరీమంచిది ఈ తమలపాకు కఫనాశకం ఇది చాలా అద్భుతమైన పదార్థం ఈ తమలపాకు ఇంకా శుంఠిలది బెస్ట్ కాంబినేషన్ మీరు తమలపాకు వేసుకునేటట్లయితే ఈ శుంఠి కలుపుకుని వేసుకోవచ్చు జేనులైతే శుంఠి తీసుకోండి లేకపోతే అల్లం తీసుకోండి తమలపాకు అల్లము సొంఠి అన్నిటికంటే ఉత్తమమైనది బెల్లం బెల్లాన్ని కూడా తమలపాకులో కలుపుకుని తినవచ్చు మీరది తింటారు కదా గులకందని గులకందంటే ఏమిటి గులకందంటే గులాబీ పువ్వు రేఖలతో తయారు చేయబడిన ప్రిపరేషన్ లేదా వాటి రసం ఇది కూడా చాలా గొప్ప కఫనాశకం ఇప్పుడు మీరు చూడండి లో వేసే ప్రతి పదార్థము కఫనాశకమే కాబట్టి తాంబూలం చుట్టేవారందరూ వాగ్భటుని అనుచరులే వారికే తెలియకుండా ఎంతో మేలు చేస్తున్నారు మీకు తమలపాకులో గులకందు వేస్తున్నారు అలాగే సోంప్ సోంప్ కూడా గొప్ప కఫనాశకం అలాగే దాని తరువాత నేను మీకు ప్రయారిటీ ప్రకారం చెబుతున్నాను అత్యుత్తమమైన కఫనాశకం బెల్లం తరువాత తరువాత తర్వాతేమిటి అన్నది ఇప్పుడు సోంప్ తరువాత స్థానంలో వచ్చేది లవంగం ఇలా ఈ పట్టికను పెంచుకుంటూ పోతే మొత్తం మన వంటింట్లో కఫనాశకములైన పదార్థాలు వందవరకు ఉంటాయి సరేనా ఇక వాతం దగ్గరికి రండి వాతం విషయంలో నేను చెప్పిన అత్యుత్తమమైన పదార్థం శుద్ధమైన నూనె ఇక దానిననుసరించే వాతనాశకములైన పదార్థాల విషయంలో నేను సంక్షిప్తంగా ఉపసంహారం చేస్తూ చెబుతున్నాను ఏ ఏ పదార్థాలలో మోతాదు అధికంగా ఉంటుందో ఆ పదార్థాలన్నీ వాతనాశకములే నీటిమోతాదు అధికంగా ఉన్న పదార్థాలన్నీ వాతనాశకములే ఉదాహరణకు పాలు పాలలో ఎక్కువగా ఉండేది నీళ్లే కదా పాలను విరిచి చూడండి సాలిడ్ మెటీరియల్ చాలా తక్కువగా వస్తుంది కదా తక్కినదంతా నీళ్లే కాబట్టి ఏ ఏ పదార్థాలలో నీరు ఎక్కువగా ఉంటుందో వాగ్భటులు సూత్రాన్ని ఎలా వ్రాశారంటే నీటితో కూడిన పదార్థాలు జలయుక్తములైన పదార్థాలన్నీ వాతనాశకములు కాబట్టి పాలు పాల తరువాత పెరుగు పెరుగులో కూడా ఉన్నది నీరే మీకు తెలుసు ఇక మజ్జిగలో ఎలాగూ నీళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు త్రాగే జ్యూస్లన్నీ కూడా వాతనాశకములే జ్యూస్లన్నీ కమలాపండు బత్తాయి చెరకురసమైతే మరీ మంచిది ద్రాక్షపళ్ళ జ్యూస్ టమాటా జ్యూస్ వగేర వగేర ఈ జ్యూస్లన్నీ వాతనాశకాలు ఇలా అన్ని రకాలైన జ్యూస్లు పెరుగు పాలు మజ్జిగ ఇవన్నీ మన ఇళ్లలో ఉండే వాతనాశక పదార్థాలు ఇక ఆఖరి పదార్థం ఆఖరి వస్తువు వాగ్భటులంటారు వాతనాశకము పిత్తనాశకము కఫనాశకము ఇవి మూడు కలిసి ఒకే పదార్థంలో ఉండడం చాలా రేర్ వారంటారు ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ప్రత్యేకించి వాతాన్ని నశింపజేసేవి కేవలం పిత్తాన్ని నశింపజేసేవి లేదు కేవలం కఫాన్ని నశింపజేసేవి అయి ఉంటాయి అయితే ఈ మూడింటినీ ఒకేసారి శమింపజేసే పదార్థాలు కూడా మన వంటింట్లో ఉన్నాయి వాటిలో మొదటి స్థానంలో ఉండేది ఉసిరి రెండవది కరక్కాయ కరక్కాయ మూడవది తానకాయ ఈ మూడు కలిస్తే తయారవుతుంది త్రిఫలా ఈ త్రిఫలా ఉంది కదా వాగ్భటాచార్యులవారు దీనిని ఎంతగా ప్రశంసిస్తారంటే దానివైభవాన్ని ఎంతగా చెబుతారంటే కేవలం ఈ త్రిఫల మీదనే నూట సూత్రాలు వ్రాశారు వారు నూటయిరవైకి పైగా కేవలం త్రిఫలమీద త్రిఫలాను దీనితో పాటు తినండి త్రిఫలాను దానితో పాటు తినండి త్రిఫలాను అలా ఇలా నూట ఇరవైకి పైగా సూత్రాలు కేవలం త్రిఫలమీద వారంటారు ఈ త్రిఫల ఉంది కదా దీనిలో అత్యుత్తమమైన పదార్థం ఉసిరి ఆ తరువాత కరక్కాయ ఆ తరువాత తానకాయ ఇవి మూడు లోకంలో అద్భుతమైన పదార్థాలు అయితే వాటి మోతాదును గురించి వారు చెప్పిన విషయంపై శ్రద్ధ వహించాలి మంది త్రిఫలాను వాడుతూ ఉంటారు వాడండి మంచిదే కాని మోతాదును దృష్టిలో ఉంచుకోండి ఏం చేస్తూ ఉంటాం ఉసిరి కరక్కాయ తనకాయ మూడిటినీ సమాన పాళ్లలో కలిపి త్రిఫల తయారుచేస్తూ ఉంటాం వారంటారు ఇది ఎంత ప్రయోజనకరం కాదు ఇలా మేము కూడా చేసిచూశాం వారంటారు త్రిఫల అత్యుత్తమంగా పనిచేసేది ఒకటి రెండు మూడు నిష్పత్తిలో మొదటిది కరక్కాయ ఒక పాలు రెండవది తానేకాయ రెండు పాళ్లు మూడవది ఉసిరి మూడుపాళ్లు ఇప్పుడు దీన్ని మోతాదులో చెబుతున్నాను మీరు త్రిఫల తయారు చేయాలంటే కరక్కాయ వంద గ్రాములు తీసుకోండి తానేకాయ రెండు గ్రాములు తీసుకోండి ఉసిరికాయ మూడు వందల గ్రాములు తీసుకోండి ఇలా ఒకటి రెండు మూడు నిష్పత్తిలో మీరు ఏ త్రిఫలనైతే తయారు చేస్తారు అంటారు అది చాలా అద్భుతమైనది వాతపిత్త కఫాలు మూడింటినీ శమింపజేయడానికి కాబట్టి మీరు వాతపిత్త కఫ మూడు దోషాల బారినా పడి ఉంటే మీరు తప్పకుండా త్రిఫలా తీసుకోండి ఎలా తీసుకోవాలి త్రిఫలా తీసుకోవడానికి రెండు నియమాలు చెప్పారు వారు ఒకటి రాత్రిపూట మరొకటి ఉదయం ఉదయం పూటవారి నియమమేమిటంటే పట్టపగలే త్రిఫలా తినాలంటే బెల్లంతో పాటుగా తినాలి లేదు తేనెతో సహా బెల్లము లేదా తేనె ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి జేనులైతే బెల్లము జేనులు కాకపోతే తేనె ఉదయం పూట త్రిఫలా తీసుకునేటట్లయితే బెల్లము లేదా తేనెతోపాటుగా రాత్రిపూట త్రిఫల తీసుకునేటట్లయితే పాలతోపాటుగా లేదు వేడి నీళ్లతో పాటుగా త్రిఫల ఒకటే కదా ఉదయం బెల్లము లేదా తేనెతో తీసుకుంటున్నారు రాత్రిపూట పాలు లేదా వేడి వేడినీళ్లతో తీసుకుంటున్నారు కాని వాగ్భటులంటారు దాని ప్రభావం మాత్రం వేరువేరుగా ఉంటుంది రాత్రిపూట మీరు త్రిఫలా తీసుకుంటే పాలతోగాని వేడినీళ్లతోగాని ఆ త్రిఫలం రేచకము అంటే కడుపును అన్నమాటను ఉపయోగిస్తారు వారు పెద్దప్రేగులను శుభ్రంచేసేది శరీరంలోని అవయవాలన్నిటినీ శుభ్రంచేసేది మొత్తం శుభ్రం చేసేదానిని రేచకమో అంటారు కాబట్టి రాత్రిపూట మీరు తీసుకునేటట్లయితే పాలతోగానీ వేడి నీళ్లతోగాని అది రేచకంగా ఉపకరిస్తుంది అంటే ఇది అత్యుత్తమంగా ఒక పనిని చేస్తుంది మీ మలబద్ధకాన్ని పోగొడుతుంది ఎప్పటి మలబద్ధకమైనా పోగొడుతుంది నలభై ఏళ్ల క్రితం పోగొడుతుంది రాత్రికి తీసుకుంటే అదే ఉదయం పూట త్రిఫల తీసుకుంటే పట్టపగలే బెల్లంతో సహా వారంటారు అది పోషకం రేచకమన్నది ఒక శబ్దం పోషకమన్నది మరొక పోషకం పోషకమంటే శరీరానికి కావలసిన పోషక విలువలన్నీ విటమిన్ సి కావాలి విటమిన్ ఏ కావాలి విటమిన్ డి కావాలి విటమిన్ కే కావాలి ఇలా మరేదైనా విటమిన్స్ కావాలి లేదు మన శరీరానికి మైక్రోన్యూట్రియంట్స్ కావాలి కాల్షియం కావాలి ఐరన్ కావాలి మొదలైనవి శరీరానికి పోషక విలువలు కావాలంటే త్రిఫలను ఉదయం పూట తీసుకోవాలి అదే మలబద్ధకం తొలగించుకోవాలంటే మాత్రం త్రిఫలాను రాత్రిపూట తీసుకోవాలి త్రిఫలాను రెండు వేరువేరు సమయాల్లో తీసుకోవడం వల్ల పూర్తిగా విభిన్నమైనటువంటి ఫలితాలొస్తాయి ఎవరైతే పూర్తిగా ఆరోగ్యవంతులో వారు ఉదయం పూటే త్రిఫల తీసుకోండి ఇక ఏమైనా వ్యాధులుంటే సాయంత్రం పూట త్రిఫల తీసుకోండి సరేనా పాళ్ళు గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు మూడు సమపాళ్లలో ఉండే త్రిఫలను చాలా రేర్ లో ఉపయోగిస్తారు ఒకటి లేదా రెండు జబ్బుల విషయంలోనే నేను దానిని ఒకచోట ఉపయోగించాను ఒక శాస్త్రజ్ఞుడున్నారు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తారు వారికి రేడియేషన్ వల్ల ఒక వ్యాధి వచ్చింది రేడియేషన్ అంటే మీకు తెలుసుకదా అటామిక్ సెంటర్స్లో దాని ప్రభావం పడుతుంది దానివల్ల ఆయన శరీరం పూర్తిగా కుళ్ళిపోయింది పూర్తిగా కుళ్ళిపోయింది ప్రతిచోటా పుండ్లు అన్నిచోట్లా పుళ్లు వాటినుంచి రక్తం కారుతూవుంటుంది చీముకారుతూ ఉంటుంది ఆయన పాపం ఎంతగా ఇబ్బందిపడ్డారంటే అన్ని చోట్లకూ తిరిగి అమెరికా వెళ్లి కెనడా వెళ్లి ఏ చికిత్స జరగలేదు ఏ రిలీఫ్ ఆయనకు దొరకలేదు బట్టలుకూడా తొడుక్కోలేని పరిస్థితి ఎప్పుడూ వస్త్రవిహీనంగా తిరుగుతుండేవారు పాపం ఒక వ్యక్తి ద్వారా వారి గురించి తెలిసింది నేను ముంబై తరచుగా వెళుతూ ఉంటాను అప్పుడొక వ్యక్తి అన్నారు ఈ రకమైనటువంటి జబుతో బాధపడుతున్నాయనొకాయనున్నారు అని నేను వెళ్ళి చూస్తే నిజంగానే ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను వారితో మాట్లాడాను మీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా అంటే అవును నేను ఎన్నో మందులు తీసుకుని చూశాను అయినా ఏమీ ఉపయోగం లేదు నేను హోమియోపతి వైద్యం మొదలుపెట్టనా అంటే వారన్నారు లేదు నాకు హోమియోపతి వైద్యం చేయించుకోవడం ఇష్టంలేదు అని దానితో నేను మీరు త్రిఫలాచూర్ణమొక్కటి తీసుకోండి ఇంకేమీ వద్దు అని చెప్పాను అప్పుడు వారు త్రిఫలా మొదలుపెట్టారు నేను చెప్పినట్లుగా ఇదే ఒకటి రెండు మూడు పాళ్ల ప్రకారం అయితే రెండు మూడు నెలల్లో రిజల్ట్ చాలా తక్కువగా కనిపించింది ఆ తరువాత పాళ్లు మార్చి చూద్దామని నాకనిపించింది వారికిచ్చే త్రిఫలాలో పాళ్లు మార్చి ఇచ్చాను సమమైన పాళ్లలో ఉసిరి అంతేపాళ్లలో కరక్కాయ అంతేపాళ్లలో తానకాయ వేసి త్రిఫల తయారుచేసి వారికిచ్చాను ఇప్పుడు పరిస్థితే ఏమిటంటే వారికి పూర్తిగా నయమైపోయింది ఒకటిన్నర సంవత్సరాలుగా వారు త్రిఫల తీసుకుంటున్నారు పూర్తిగా నయమైపోయింది ఇంకా మొదటి కంటే ఎక్కువగా ఉత్సాహంగానూ ఎనర్జెటిక్గానూ ఉన్నారు మీకు తెలుసా రేడియేషన్కు ప్రపంచంలో వైద్యం లేదు నేను కావాలనే మీకీ ఉదాహరణ చెప్పాను అటువంటివి వందల ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి రేడియేషన్కు ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదు ఒక్క త్రిఫలా మాత్రమే అందుకు తగిన చికిత్స ఇదే త్రిఫలాచూర్ణాన్ని అమెరికాలోగానీ యూరోప్లోగానీ తయారు చేసి ఉంటే వారు దీనిపై పేటెంట్ తీసుకుని కోటానుకోట్ల డాలర్లు సంపాదించుకుని ఉండేవారు ఇది మన దగ్గర విస్తారంగా లభిస్తూ ప్రతి ఇంటిలో ఉంది ప్రతి ఊర్లోనూ ఉంది అందుకే దీని విలువ మనకు తెలియడం లేదు నేను మళ్లీ మీకు విన్నవిస్తున్నాను మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి ప్రకృతి మనకు విస్తారంగా అందించినవి కూడా ఎంతో విలువైనవే ప్రకృతి కేవలం మనపై కృపతో అంత ఎక్కువ మోతాదులో మనకు వాటిని అందించింది ఉసిరి మన దేశంలో ఎంత ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుందో మీకు తెలుసు కరక్కాయ ఎంత ఎక్కువగా దొరుకుతుందో తానికాయ ఎంత ఎక్కువగా దొరుకుతుందో దాదాపుగా ఉచితంగా లభించినట్లుగా దొరుకుతుంది అటువంటిది అదే ఉసిరిని కొందరు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకు చెవన్ప్రాష్గా చేసి అమ్ముతున్నారు ఈ చెవన్ప్రాష్ ఉంది కదా ఇది త్రిఫలాచూర్ణం కంటే ఎన్నో రెట్లు తక్కువ స్థాయికి చెందినది చవన్ప్రాష్ గురించి మీరెంతగా ఖర్చు పెడుతున్నారో దానికంటే ఎంతో తక్కువ ఖర్చుతో మీరు త్రిఫలాన్ని ఉపయోగించండి మీకు చెవన్ప్రాష్ కంటే అత్యధిక ప్రభావం కలుగుతుంది కాబట్టి నేను మీకు ఈరోజు చెప్పబోయే చివరి సూత్రం మీరు మీ జీవితంలో వాతమూ పిత్తమూ కఫము మూడింటినీ శాంతింపజేసుకోవాలంటే ఉసిరికాయ కరక్కాయ తానెకాయ కరక్కాయ తానెకాయ ఉసిరికాయలను ఈ మూడింటిని ఉపయోగించడం అలవాటు చేసుకోండి ఇంట్లో అన్ని వేళలా ఈ చూర్ణాన్ని మీరు అందుబాటులో ఉంచుకోండి ఇప్పుడు మీరంటారు మరి ఈ మూడింటినీ ఒకేసారి తీసుకోవాలా అని మీరు కావాలంటే కేవలం ఉసిరిని కూడా తీసుకోవచ్చు కేవలం ఉసిరికూడా వాతపిత్త కఫ మూడు దోషాలను తొలగిస్తుంది కరక్కాయ కూడా మూడు దోషాలను తొలగిస్తుంది వాతపిత్త కఫ మూడు దోషాలను అలాగే తానెకాయ కూడా వాతపిత్త కఫ మూడు దోషాలను తొలగిస్తుంది అందుకే వాగ్భటులంటారు అత్యుత్తమమైన ఫలాలివే ఉసిరికాయ కరక్కాయ తానెకాయ ఇతర ఫలాలతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక శక్తివంతమైన ఫలాలు ఇవి మూడే ఉసిరికాయ కరక్కాయ తానెకాయ ముగించే ముందు మీకు మరో ముఖ్య విషయం తెలియజేస్తున్నాను మీలో ఎవరికైనా మేధ పెరిగినది అన్న సమస్య ఉంటే మేద అంటే మాంసం మాంసం పెరిగిన సమస్యతో బాధపడుతూఉ ఉంటే అంటే స్థూలకాయంతో బాధపడుతూ ఉంటే శరీరం బరువెక్కి బాధపడుతూ ఉంటే లేదు మేధము అంటే కఫం పెరిగి ఉంటే సరళంగా మీరు త్రిఫల తీసుకోండి ఎప్పుడు తీసుకోవాలి మీరు రాత్రిపూట తీసుకోకూడదు ఉదయం పూట తీసుకోవాలి శరీరంలో మాంసం పెరిగినవారు మేద పెరిగినవారు దానిని తగ్గించుకోవాలనుకుంటే ప్రతిరోజూ ఉదయం పూట త్రిఫల తీసుకోవాలి లేదు ఉదయం పూట ఉసిరి తీసుకోవాలి మీరు త్రిఫల తీసుకోలేకపోతే ఉదయం పూట ఉసిరిమాత్రం తీసుకోండి రోజూ నాలుగు లేదా మూడు ఉసిరికాయలు తినండి ఉసిరికాయలను మొరబ్బాగా చేసుకుని తినండి లేదు ఉసిరితో పచ్చడి చేసుకుని తినండి లేదు ఉసిరితో చట్నీ చేసుకుని తినండి ఏదో ఒక విధంగా ఉసిరి తీసుకోండి ప్రతిరోజూ మూడు లేదా నాలుగు ఉసిరికాయలు కడుపులోకి వెళుతూ ఉంటే మీరు ఒక సంవత్సరంలో మొదటి కంటే ఎంతో స్లిమ్గా ట్రిగా కనిపిస్తారు ఇక ఉసిరి గురించి ఈరోజు ఆధునిక విజ్ఞానశాస్త్రంలో శాస్త్రజ్ఞులేమంటున్నారంటే ప్రపంచంలో అత్యుత్తమమైన యాంటీ ఆక్సిడెంటల్ ఫలమంటూ ఏమన్నా ఉంటే అది ఇదే యాంటీ ఆక్సిడెంటే ఆక్సిడేషన్ ప్రక్రియను తగ్గించేది శరీరంలో ఎప్పుడూ ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది ఆక్సిడేషన్ వల్ల జీవన పరిమాణం తగ్గుతుంది శరీరంలోని ప్రతి అవయవమూ క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి మీరు వయస్సును పెంచుకోవాలనుకుంటే అవయవముల క్షీణతను తగ్గించుకోవాలనుకుంటే ఉసిరి ఉసిరికంటే ఉత్తమమైనది మరొకటి లేదు కాబట్టి దైనందిన జీవితంలో రోజు ఈ ఆమ్లాను ఉసిరిని తీసుకుంటూ ఉండండి వాగ్భటులు త్రిఫలా తీసుకునే విషయంలో ఒక నియమం చెబుతారు వారు ఉసిరి గురించి ఏ నియమాన్ని చెప్పరు సంవత్సరం తీసుకున్నా రెండేళ్లు తీసుకున్నా జీవితాంతం తీసుకున్నా పర్వాలేదు త్రిఫలా తీసుకునేటట్లయితే మాత్రం మూడు నెలలు నిరాటంకంగా తీసుకున్న తరువాత కొద్ది రోజులు ఆపాలి మూడు నెలలు మూడు పాటు నిరాటంకంగా తీసుకున్న తరువాత కొద్ది రోజులు ఆపాలి అంటే పదిహేనిరవై రోజులు ఆపాలి మళ్లీ మూడు నెలలపాటు తీసుకోవచ్చు ఆ తరువాత మళ్లీ పదిహేనిరవై రోజులు ఆగాలి మళ్లీ మూడు నెలలపాటు తీసుకోవచ్చు ఎందుకు ఇలా వదలడం వారంటారు ఇలా వదలడం చాలా అవసరం లేకపోతే శరీరం దానికి అలవాటు పడిపోతుంది అంతేకాకుండా మీరు మధ్యలో అలా వదలకపోతే మీకు దానివల్ల దుష్ఫలితాలు కూడా ఏమైనా కలగవచ్చు ప్రతిరోజు త్రిఫల తీసుకోవడం వల్ల కొన్ని రోజుల తరువాత ఒక బలహీనత ఆవరించినట్లుగా అనిపించవచ్చు మధ్యలో వదలకపోతే ఇప్పుడు నిజానికి ఇలా వదిలిపెట్టవలసిన సమయం కొందరికి మూడు నెలలకు లోపు ఉంటుంది కొందరికి మూడు నెలల తరువాత ఉంటుంది అందుకే నేను మధ్యలో అందరికీ సరిపడే విధంగా చెప్పాను మూడు నెలలపాటు తీసుకుని తరువాత పదిహేను ఇరవై రోజులు మానండి ఈరోజుకి ఇంతే సూత్రాలు ఇక ప్రశ్నోత్తరాలు సరే ఎంత మోతాదులు మోతాదు ఎంత అన్నది నేను చెబుతాను బరువు తగ్గించుకోవాలనుకునేవారు మూడు లేదా నాలుగు ఉసిరికాయలు ఇంకా త్రిఫల ఇప్పుడు పెద్ద టీ స్పూన్లు రెండు సైజుల్లో ఉంటాయి ఒకటి చిన్నది మరొకటి పెద్దది ఆ పెద్ద స్పూనంతా తీసుకోవాలి ఉదయం పూట బెల్లంతో తీసుకోవాలి లేదంటే తేనెతో తీసుకోవాలి అలా కాకుండా రేచక రూపంలో ఉపయోగించాలనుకునేవారు పెద్దప్రేగులను శుభ్రం చేసుకోవాలనుకునేవారు కడుపును ఖాళీ చేసుకోవాలనుకునేవారు రాత్రిపూట తీసుకోవాలి రాత్రిపూట కూడా ఉసిరి పొడి ఒక చెంచా కాని చిన్న చెంచా బెల్లంతో ఎలా కలపాలి అంటారా మీ దగ్గర ఉసిరి చూర్ణముంటుంది కొద్దిగా బెల్లం తీసుకోండి ఆ చూర్ణాన్ని బెల్లాన్ని ఇలా చేతితో నలపండి అది లడ్డూలా తయారవుతుంది ఆ పొడిని బెల్లం తనలో కలుపుకుంటుంది ఆ తరువాత ఆ బెల్లాన్ని తినండి అది అయిన తరువాత మీరు పాలు త్రాగవచ్చు నేను మీతో చెప్పాను పాలతో కూడా తినగలిగే పదార్థం ఒకటే అది ఉసిరి మీరొక పనిచేయండి మీరీ ప్రదీప్భాయ్ దుకాణానికి వెళ్ళి చూస్తే వారు ప్రత్యక్షంగా మీకు చూపిస్తారు లేదంటే రేపు మీరు వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకువస్తే కరక్కా ఎలా ఉంటుందో తానికా ఎలా ఉంటుందో చూపించవచ్చు ప్రదీప్ గారు ఒక ప్రశ్న అడిగారు మేము బరువును తగ్గించుకోవడానికి లేదా కొవ్వును తగ్గించుకోవడానికి రెండుసార్లు తీసుకోవచ్చా త్రిఫలాని అని లేదు అలా తీసుకోకూడదు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలన్నది నియమం ఉదయం పూటే తీసుకోవడం మీకు చాలా మంచిది మేము బజార్లో దొరికే త్రిఫలాచూర్ణాన్ని తీసుకోవచ్చా నాదొక విన్నపం మీరు బజార్లో దొరికే త్రిఫలాచూర్ణాన్ని తీసుకునే కంటే నుంచి ఆమ్లా ఆమ్లాచూర్ణాన్ని కరక్కాయను తానెకాయను తీసుకురావడం మంచిది మీరే వాటిని దంచి మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎందుకంటే బజార్లో దొరికే ఎన్నో పదార్థాలు కమర్షియలైజ్ అయిపోయాయి ఒకవేళ ఆ కారణంగా వాటి ప్రభావం తగ్గిపోతే మీరు వాగ్భటుణ్ణి తప్పుపడతారు అందుకే రా మెటీరియల్ తెచ్చుకుని మీ ఇంట్లోనే తయారు చేసుకోండి దంచుకుని మీరు బెల్లం ఎంతో గొప్పది అని చెప్పారు మరి డయాబెటీస్ ఉన్నవారు ఏం చేయమంటారు డయాబెటీస్ ఉన్నప్పటికీ బెల్లాన్ని ఉసిరితో తీసుకోవచ్చు త్రిఫలాలతో తీసుకోవచ్చు నిస్సంకోచంగా తీసుకోవచ్చు బెల్లం తినడం వల్ల ఏ హాని లేదు డయాబెటీస్ ఉన్నవారు కూడా బెల్లం తినవచ్చు షుగర్ మాత్రం తినకూడదు మరి ఫ్రూట్స్ విషయం ఏం చేయమంటారు డాక్టర్లు ఫ్రూట్స్ తినవద్దు అని చెబుతూ ఉంటారు మీరేమీ భయపడకండి భగవద్దత్తమైన తీపి ఏదైతే ఉందో ప్రకృతి సిద్ధమైన ఫలాలలో ఉండే తీపి ఏదైతే ఉందో ఇంకొక విషయం మీరిక్కడ తెలుసుకోవాలి చక్కెర ఉంది కదా దీనికి ఎన్నో రూపాలున్నాయి ఒకటి గ్లూకోజ్ ఒకటి సొక్రోస్ ఒకటి ఫ్రక్టోజ్ ఈ పళ్ళూ వగైరాల్లో ఉండే చక్కెరలో ఫ్రక్టోస్ ఫామ్కి చెందిన చక్కెర ఎక్కువగా ఉంటుంది అది తేలికగా డైజెస్ట్ అవుతుంది బెల్లంలోని చక్కెర కూడా అదే కేటగిరీకి చెందినది కాబట్టి మీరు చక్కెర తినకండి బెల్లం తీసుకోవచ్చు తేనె తీసుకోవచ్చు పళ్ళు తీసుకోవచ్చు తీయటి పళ్ళు తీసుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు అయితే త్రిఫలా మాత్రం తీసుకుంటూ ఉండాలి డయాబెటీస్ ఉన్నవారంతా త్రిఫలా తప్పకుండా తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే డయాబెటీస్ నేను చెప్పాను కదా వాతరోగం అది వాతాన్ని తగ్గిస్తుంది త్రిఫలాలో ఉండే మూడు పదార్థాలూ వాతనాశకాలే ఉసిరికాయ కరక్కాయ తానకాయే త్రిఫల సాయంత్రం పూట గానీ ఉదయం గానీ ఎప్పుడు తీసుకోవాలి చూడండి మీరు రాత్రిపూట కడుపు శుభ్రం చేసుకోవడం కోసం లేదా కాన్స్టిపేషన్ దూరం చేసుకోవడం కోసం త్రిఫల తీసుకునేటట్లయితే మీకు ఒక విషయం చెబుతాను మీకు మూల ఉంటే ఆ మూలరోగాన్ని నయం చేసుకోవడానికి త్రిఫల తీసుకునేవారు రాత్రిపూట తీసుకోవాలి పైల్స్ అంటారు కదా హెమరాయిడ్స్ వాటిని సరిచేసుకోవడానికి త్రిఫలా తీసుకునేవారు రాత్రిపూట తీసుకోవాలి భగందర వ్యాధని నయం చేసుకోవాలనుకునేవారు త్రిఫల తీసుకునేటట్లయితే రాత్రిపూట తీసుకోవాలి అంటే నా ఉద్దేశ్యం కడుపుకు చెందిన వ్యాధులను నయం చేసుకోవడానికి త్రిఫల తీసుకునేటట్లయితే రాత్రిపూట తీసుకోవాలి ఒక చిన్న చెంచాడు పాలతోగాని వేడి నీళ్లతోగాని అదే మీరు కొవ్వును తగ్గించుకోవాలంటే కఫ సంబంధిత వ్యాధులను నయం చేసుకోవాలంటే ఉదయం పూట తీసుకోవాలి రాత్రిపూట అయితే చేసిన తరువాత తీసుకోవాలి ఉదయం పూట తీసుకునేటట్లయితే భోజనానికి ముందు అల్పాహారానికి కూడా ముందు తీసుకోవాలి అల్పాహారానికి నలభై నిమిషాల ముందు మీరు మాకు చెప్పారు త్రిఫలాన్ని ఒకటి రెండు మూడు నిష్పత్తులు తయారు చేసుకుని తీసుకోవాలి అని అయితే మీరు మీ ముంబై మిత్రుని విషయంలో మీరు ఈ ఒకటి రెండు మూడు నిష్పత్తులుని త్రిఫలాన్ని ఉపయోగించి చూస్తే అంతగా ఫలితాలు రాకపోవడంతో మీరు మూడు సమపాళ్లలో ఉన్న త్రిఫలానే ఇచ్చారు దేని వెనుక ఏమిటి అంతరార్థం హా దీనికి సమాధానం కొద్దిగా టెక్నికల్ కరెక్కాయ తానేకాయ ఉసిరికాయలను ఒకటి రెండూ మూడు పాళ్ల నిష్పత్తిలో మనం కలిపితే మీరు పరిశీలిస్తే దానిలో ఉసిరికాయ ఎక్కువగా ఉంది ఉసిరి అంటే విటమిన్ సికి భాండాగారం ఉసిరి అంటే కాల్షియం యొక్క భాండాగారం ఆయనకు వచ్చిన వ్యాధి రేడియేషన్కు సంబంధించింది కనుక ఆయన శరీరంలో అప్పటికే విటమిన్ సి ఎక్కువగా ఉంది ఎందుకంటే రేడియేషన్తో అది ఇంకా ఎక్స్ట్రా అవుతుంది అందుకే మేం చూశాము ఆమ్లా అధికంగా ఉండడం వల్ల అది సక్రమంగా పనిచేయలేకపోతుంది అది మూడుపాళ్లలో ఉంటే ఎందుకంటే ముందునుంచే ఎక్కువగా ఉన్న పదార్థం ఇంకా పెంచుతుంది అందుకే మేము ఉసిరికాయ మోతాదును తగ్గించి కరక్కాయ తానేకాయల మోతాదును పెంచడం వల్ల రిజల్ట్ వెంటనే బాగా వచ్చింది ఇలా రేడియేషన్ వంటి దారుణమైన రోగాల విషయంలో క్యాన్సర్ వంటి దారుణమైన రోగాల విషయంలో ఈ మూడు ఫలాలు సమపాళ్లలో ఉన్న త్రిఫలాను ఉపయోగిస్తారు అయితే తక్కిన అన్ని వ్యాధుల విషయంలోనూ ఈ ఒకటి రెండు మూడు నిష్పత్తిని అనుసరిస్తారు ఎందుకంటే చాలా చోట్ల కాల్షియం యొక్క అవసరం కూడా ఉంటుంది విటమిన్ సి యొక్క అవసరం కూడా ఉంటుంది ఎవరైనా లావు ఎంత ఎక్కువగా ఉంటే వారి శరీరంలో విటమిన్సి అంత తక్కువగా ఉంది అర్థం అలాగే ఎంత ఎక్కువ లావు ఉంటే శరీరంలో కాల్షియం అంత తక్కువగా ఉంది అర్థం కాల్షియం తక్కువగా ఉండి విటమిన్ సి కూడా తక్కువగా ఉండడం వల్ల నేను ఉసిరిని మూడుపాళ్లలో తీసుకోమనే చెబుతాను దానివల్ల అవి పెరుగుతాయి ఇది కొద్దిగా టెక్నికల్ ప్రాసెస్ అయితే మీకు అర్థమయ్యే విధంగా సులభ శైలిలో చెప్పడానికి ప్రయత్నించాను నేను పంతొమ్మిది నేను రాజస్థాన్కి వెళ్లాను నేను జైన సంప్రదాయాన్ని గురించి చదివాను అప్పట్లో నా బరువు నూట ఇరవై కేజీలుండేది నకశిక పర్యంతం జబ్బులతో నిండి ఉండేది నా శరీరం ఇప్పుడు మీ ముందు అరవై కేజీల బరువుతో నిలబడి ఉన్నాను ఏ జబ్బులు లేకుండా నేను స్వామివారి బోధలను తూచా తప్పకుండా పాటిస్తాను నేను ఇడ్లీ చపాతి ప్రత్యేకించి షుగర్ మాత్రం తీసుకోను షుగర్ అనేది కార్బన్ తపమరేమీ కాదు చార్కోల్నెవరైనా తింటారా అలాగే రిఫైన్డ్ ఆయిల్ కూడా కార్బన్ తపమరేమీ కాదు రోడ్లు వేస్తారు కదా ఆ తారు అంతే కనుక మీరు చెప్పినదే నేను రాజస్థాన్లో నేర్చుకున్నాను నేను నూట కేజీల నుంచి అరవై కేజీలకు బరువు తగ్గాను ఈరోజు ఏ జబ్బు లేకుండా మీ ముందు నుంచున్నాను ఆఖరికి నాకు లంగ్ క్యాన్సర్ ఉండింది మౌత్ క్యాన్సర్ ఉండింది వాటన్నిటినీ నేను నయం చేసుకోగలిగాను కేవలం ఆహార నియమాల స్వామివారు చెప్పిన ఆహార నియమాల నేను జైన సంప్రదాయానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అయితే జైన సంప్రదాయాన్ని అనుసరించే వారందరికీ నా విన్నపమేమిటంటే దయచేసి వారిక్కడ చెప్పేటువంటి నియమాలన్నిటినీ మీరు తప్పకుండా పాటించండి కేవలం విని వదలకుండా మీరు తప్పకుండా పాటించాలి ఈ విషయాలన్నీ మీ హృదయంలో స్థిరపడాలి ఈ హెల్దీ నా దగ్గరికి కాగితంలో వ్రాయబడిన ప్రశ్న ఒకటి వచ్చింది శనగపప్పును పెరుగుతో తినవచ్చా తినకూడదా చూడండి కాబట్టి తినకూడదు ఒకవేళ తినాలంటే నేనేం చెప్పాను పద్ధతి పెరుగును వేడిచేసి తాలింపు వేసి తినాలి కాబట్టి మినప్పప్పు తప్ప మరేద్విదళమైనా పెరుగుతో పాటు తినాలనుకుంటే పెరుగును వేడి చేసి దానిలో తాలింపు వేసి దాని స్థితిగతులను మార్చి తినాలి ధన్యవాదములు